రాజమణ బ్రహ్మణ ఆనశ్వం వన్మోతుపత సదాశివసరంభా శంకరాచార్యమ్యమాన్ స్వరాచార్యపర్య వందే గురు పరంపరాీభగవాచ విధా నిష్టా పురా ప్రోక్యోగేన సాంఖ్యానా కర్మయోగేన యోగినా భాష్యంతును కావిధా నిష్టా ఆహురకములనిష్టమి అని ప్రశ్న వహిస్తుంది లోకేశ్వన్ వివిధ నిష్ట అంటే ఏమిటా రెండు రకముల నిష్ట అంటే తత్ర తత్ర అంటే తయో అనర్థం ఆ రెండింటిలో అనర్థం తత్ర అంటే ఆ రెండింటిలో మొదటిది జ్ఞానయోగైన నిష్ట జ్ఞానయోగ రూపమైన నిష్ట సంభూత లక్షణే తృతీయాన్ని ఆ జీవనశైలి జ్ఞానయోగ రూపంగా ఉంటుంది అదొక నిష్ట ఆ జ్ఞాన జ్ఞాన యోగము అంటే ఏమిటి జ్ఞానమేవ యోగ యోగము అంటే జీవుడిని శివుడితో కలిపి దాన్ని యోగము అంటారు యోగము అంటే కలయిక సో కలుసుకోవడం అంటే అబ్బాయి అమ్మాయో కలుసుకుంటే యోగం అంటుందండి అని బంధం అంటారు బంధమునో అని పదము చూసారా మొహబ్బత్ అంటే ఏంటో తెలుసుందండి మోహం వ్రతము మోహము వ్రతం వ్రతం అంటే గట్టిగా పట్టుకోండి అది వ్రతం అంటే అదే కదా వ్రతం అంటే గట్టిగా పట్టుకున్నదా నేను వ్రతం అంటా సో హిందీ హిందీలో మీకు వా బా అవుతుంది అది కూడా బాగవుతుంది ఇలాంటి దృష్టాంతాలు చాలా ఉన్నాయి మోహం వ్రతము దట్ మోహల్ వ్రత బికమ్స్ మోహ మొహబ్బత్ అవుతుంది మోహన్ వ్రతం సంస్కృతంలో ఉంది ఉంది సమాజ పదం మోహమేవో వ్రతం వాడు పట్టుకున్న మోహం ఏదైతే ఉందో వ్యామోహం ఏదైతే ఉందో అదే వ్రతం దాన్ని గెచ్చిగా పట్టుకుంటాడు దాన్ని మొహబ్బత్ అంటారు కాబట్టి అది యోగం అవ్వదు అది మొహబ్బత్ అవుతుంది శర్మగారు రండి మీకు వందేళ్ళు ఈ రోజుకి దీంట్లే ఎవరో రెండు కలుసుకోవడం ఎవరో ఇద్దరు కలుసుకుంటే యోగం అవటం జీవుడు శివుడితో కలిస్తే యోగం శివుడంటే విష్ణువుకు భిన్నంగా ఎవరో కాదు ఈశ్వరుడు అన్న అభిప్రాయం ఇది జీవుడు రంగానికి రైం పడుతోంది కనుక నేను శివుడు అన్నా రూప శివోహం శివోహం అది యోగం ఇప్పుడు యోగము ఎలాగా ఏ రకంగా యోగము సిద్ధిస్తుంది డైరెక్ట్గా జ్ఞానాన్ని బట్టి సిద్ధిస్తుంది ఎందుకంటే జీవుడు ఇప్పటికే శివుడు ఉన్నాడు కాబట్టి కొత్తగా చేయాల్సిందేమీ లేదు జీవుణ్ణి శివుడిగా తయారు చేయాల్సింది లేదు సపోజ్ మీరు జీవుడిని శివుడిగా తయారు చేశారనుకోండి ఏది తయారు చేస్తారో అది విడిపోతుంది తర్వాత మళ్ళీ జీవుడు శివుడి నుంచి విడిపోతాడు కాబట్టి దాన్ని మోక్షం అనడానికి వీలు లేదు కాబట్టి శివుడిగా తయారు చేయనక్కర్లేదు జీవుడే శివుడు అయి ఉన్నాడు మరి అయితే ఇంక చేయాల్సింది ఏముందంటే ఆ సత్యాన్ని గుర్తించటమే చేయాల్సింది అని చెప్పి దాన్ని జ్ఞానము అంటారు జ్ఞానం కాబట్టి జ్ఞానం ద్వారా జీవుడు శివుడితోటి కలిసిపోతాడు కనుక జ్ఞానమేవ యోగ జ్ఞానయోగ అది అంతేనా అంటే జ్ఞానయోగేనా ఆ జ్ఞానయోగం ద్వారా సాంఖ్యులు కలిగి ఉంటారు సాంఖ్యులు అంటే ఏమిటి నేను మీకు మనం చేశాను సాంఖ్య అంటే వివేకము అర్థం ఎక్కడైనా సరే మంచికి చెడుకి వివేకం ఉంటే సాంక్ష ధర్మానికి అధర్మానికి సాంక్ష వివేకం నిత్య అనిత్య వస్తు వివేకం ప్రకృతి పురుష వివేకం అలాగే సో ఆత్మ అనాత్మ విషయ వివేక జ్ఞానవతం వివేక జ్ఞానం ఉండాలి వివేక జ్ఞానం ఉంటే సర్వాత్మ జ్ఞానం దానంత సో కుండ మట్టి కంటే విల కుండకంటే మట్టి విలక్షణము అని ముందు తెలుసుకోవాలి కుండ ఏదో స్వతంత్రమైన పదార్థమని అనుకున్నంతసేపు వీరికి సర్వము మట్టే అనే సంగతి తెలియదు కుండకంటే మట్టి విలక్షణమైనది అనే వివేకం ముందు తెలిస్తే ఉన్నదంతా మట్టే అనే సంగతి తర్వాత తెలుస్తుంది అది సర్వాత్మ భావం కాబట్టి ఆత్మ అనాత్మ విషయ వివేక జ్ఞానవతాం ఆత్మ అంటే నా స్వరూపం ఈ ఆత్మ దేహమైతే కాదు మనస్సు అయితే కాదు ఇంద్రియాలైతే కాదు ఈ రకంగా ఏమిటి ఏమిటైతే ఆత్మ కావో అది తెలుసుకోవాలి దాన్ని వివేక జ్ఞానము అలా తెలుసుకున్నప్పుడు ఆ తర్వాత వీడికి తర్వాత సవకాశంగా తెలుస్తుంది ఏం తెలుస్తుంది ఆత్మ భిన్నంగా ఏదీ లేదు ఉన్నదంతా ఆత్మే అని తెలుస్తుంది బంగారం తెలుసుకోవాలి ముందు బంగారం తెలియని వాడు బంగారం తెలుసుకోవాలి ఎలా తెలుసుకుంటాడు బంగారం అడగాలి ఎక్వస్ కాదు గాజు కా కంకణము కాదు మరొకటి కాదు మరొకటి కాదు అని తెలుసుకుంటే ముందే తెలుసుకుంటే తర్వాత వాడికి తెలుస్తుంది బంగారం తప్ప ఇంకా లేదు అని కూడా తర్వాత తెలుస్తుంది కాబట్టి సాంక్ష్యమం ముందు తెలుసుకోవాల్సింది వివేకం ఆ వివేకాన్ని మీ మీ సాధన ద్వారా వివేకం సంపాదించుకోవాలి సర్వాత్మభావం సిద్ధిస్తుంది సర్వాత్మభావాన్ని సంపాదించలేరు సర్వాత్మభావం సిద్ధిస్తుంది దానంతరం అది సిద్ధిస్తుంది దాన్ని సిద్ధింపజేవిటానికి మనం తయారీ చేసుకోవాలి ఆ తయారీ ఏమిటంటే వివేక జ్ఞానాన్ని మనం సంపాదించుకోవటం మనం ప్లేటు కడుక్కొని పెట్టుకుంటే అన్నం వడ్డిస్తారు ప్లేటు కడుక్కోపోతే అది కండిషన్ చిన్నప్పుడు అలా ఉండేది కండిషన్ మా ఇంట్లో మా అమ్మగారు కండిషన్ అది నువ్వు ప్లేట్ కాళ్ళు చేతులు కడుక్కొని మొహం కడుక్కొని ప్లేట్ కడుక్కొని తెచ్చుకో నీకు రెడీగా వడ్డించేస్తా నువ్వు ఆ చేయనంత వరకు యూ హ్యావ్ టు సఫర్ అంత సో సాంఖ్య వివేకము సాంక్ష్యముగా వివేక జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటే దాని ఎందు సర్వాత్మభావము దాని పేరే మోక్షము అది దానంతటా అది ప్రకటన అవుతుంది అటువంటి వివేక జ్ఞానము గలవాదలు బ్రహ్మచర్యాశ్రత మాదేవ కృత సన్యాసానం వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థానాం ఇదంతా చెప్తాను నేను ఏటో ఎప్పటికప్పుడు కొత్తగా అనిపిస్తూ ఉంటుంది నాకు మీకు ఎలా అనిపిస్తుందో తెలియదు కానీ నాకేదో కొత్తగానే అనిపిస్తుంది వేదాంత విజ్ఞానం విషయంలో సునిశ్చితంగా ఉండాలి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థానం అంటే సునిశ్చిత వేదాంత విజ్ఞానార్థానం అనర్థం అనేది సునిశ్చితంగా ఉండాలి కలిపి ఉండకూడదు మళ్ళా ఓ కొంత ఇక్కడ కొంత కొంత ఇది కొంత అది అలా ఉండకూడదు సో ఇప్పుడు వేదాంత విజ్ఞానాన్ని అనుసరించి కర్మయోగానుష్ఠానమే ఉండాలి కామ్యకర్మానుష్ఠానం ఉండరాదు కామ్యకర్మానుష్ఠానాన్ని నిందిస్తారు ఇక్కడ చాలా కఠినంగా ఖండించి పెడతారు కామ్యకర్మల్ని సో కామాత్మాన స్వర్గపరాహ అని మొదలుపెట్టి కామ్యకర్మల్ని దూలగొట్టు వదిలిపెట్టాడు శ్రీకృష్ణుడు వేదాంతం చదువుకుంటూ మళ్ళీ కామ్యకర్మ మొదలుపెట్టాడంటే ఏమి సునిశ్చితత్వం ఉన్నట్టు కాబట్టి ఆ దృఢత్వం ఉండద్దా కనుక కామ్యకర్మలకి మనకి సంబంధం లేదు అయిపోయిందంటే అక్కడతో గీత చదువుకోకముందు ఉన్నాయి కామ్యకర్మలు ఇంక గీతంతో ఒకసారి చదివిన తర్వాత కామ్యకర్మలు లేవు ఒక ఆయన గీతా హోమంను మొదలుపెట్టాడు ఎందుకు గీతాహోమం ఎందుకు చేస్తున్నాడంటే ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ఉద్యోగ ప్రాప్త్యర్థం స్వధనధాన్య సమృద్ధ్యర్థం కుటుంబ సహకుటుంబానాం గీతా హోమమహంకరిష్యే ఎంత అధ్వాన్నంగా ఉంది చూడండి అది కానీ గీతలో చెప్పిన ఆ హోమ సంకల్పానికి ఏమైనా పోలుతుందా అక్కడ ఏం హోమం చేస్తారు కర్మని ఏవాధి కారుస్తే మా ఫల యుశుకరాజన మా కర్మ ఫల హేతుర్భూర్ మాతే సంగో స్వకర్మ నిస్వాహ అని సంబంధం ఉందా సో ఏదైనా పోనీ ఏదో ఆయుష్య సూక్తం ఏదో హోమం చేసుకోవాలి కానీ గీతను హోమం చేయకూడదు అలా గీతలో చెప్పేది నువ్వు చేసేదానికి ఏమీ విరుద్ధం అది కాబట్టి వేదాంత విజ్ఞానం సునిశ్చితార్థంగా ఉండాలి ఈ రకమైన కల్తీ పనికిరాదు సో అలాగే ఉన్న వాళ్ళకి పరమహంస పరివిరాజకారా పరమహంస అటువంటి సాంఖ్య నిష్టలో ఉండి పరమహంస పరివిరాజకులుగా ఉండాలి పరమహంస పరివిరాజకులు అంటే అర్థం ఏంటి హంస అంటే జ్ఞాని అర్థం హంస అంటే జ్ఞానం హంసను ఎందుకంటారంటే హంస తెల్లగా ఉంటుంది జ్ఞానం కూడా తెలు తెలుపు రంగు జ్ఞానానికి చిన్నడం అందుకోసం హంస జ్ఞానం హంస అంటే జ్ఞానం అర్థం మరి ఇది కూడా తెల్లగానే ఉంటుంది కుక్కెర కుక్కెర అని కొంగ అది తెల్లగానే ఉంటుంది హంసందుకు కొంగ కదా అంటే కాదండి హంస తెల్లగా ఉండడం ఒక్కటే కాదు హంసకి వివేకం ఎక్కువ అలా చెప్తారు దానికి వివేకం ఎక్కువ దానికి నీళ్లలో పాలు కలిపి పెడితే ఆ పాలు మాత్రం రావేసి నీళ్లు విదిలేస్తుంది నేర క్షీర వివేకం ఎక్కువ దానికి ఏది నీరు ఏది పాలు ఆ తేడా అది స్పష్టంగా గుర్తుపట్టగలుగుతుంది అని కథల్లో చెప్తారు మనం విషయంలో పెట్టేవాళ్ళ హంసే వీళ్ళే అలా చెప్తారు సాహిత్యంలో కాబట్టి ఈ జ్ఞానికి ఆత్మ అనాత్మ వివేకం వీరికి కాబట్టి హంసమే అనాలి కొంగలు అనకూడదు చిరుకొక్కటే కాదు వివేకం కూడా హంస చాలా గొప్ప హంస పరమహంస అంటే ఊరికేదో పితరంత వివేకం ఉన్నవాడని కాదు దృఢమైన వివేకము గట్టి వివేకము గలవాడు కాబట్టి పరమహంస పరమహంస ఇది నాది ఇది నేను అంటాడా ఇది నాది అని ఇది నేను అండవు పరమహంస ఇంకలా ఎలా ఉంటుందండి సో ఇప్పుడు రామకృష్ణ బ్రహ్మహంస ఇది నా ఇల్లు అంటాడా ఇది మా ఊరు అంటాడా ఈమె నా భార్య అంటాడా అండు అంటే పరమహంస ఎలా అవుతాడు అవి ఏమీ అన్నాయి అలాగ ఉంటేనే పరమహంస అవుతారు సో ఇటువంటి పరమహంస ఈయన సపోజ్ ఎక్కడికైనా వెళ్ళాడనుకోండి మళ్ళీ తన ఇంటికే వెళ్ళిపోయాడు అనేది ఉండదు ఎందుకంటే ఇది నా ఇల్లు అనే వ్యవస్థే ఉండదు వీళ్ళు నా వాళ్ళు అంటే వాళ్ళు నా ఇంటి మిగిలిన వాళ్ళందరూ నా వాళ్ళు కాదు అని తన స్వపర అనే విభాగం ఉండదు సో సో స్వపర విభాగం ఉండదు సో అయం స్వపరోవేతి గణనా లఘుచేత సాం ఉదారచరితానా వసుధైవ కుటుంబకం అని ఒక శ్లోకం ఉంటుంది ఈ వసుధైవ కుటుంబకం వీడు నావాడు వీడు పరాయినవాడు అనే లెక్క ఎవకుంటుంది అల్పమైన మనస్సు గలవాళ్ళకుంటుంది విశాల హృదయులకు సుదైవ కుటుంబం జగత్తుంటా కుటుంబమే కాబట్టి వాళ్ళనే పరిమ్రాజక ఫలిత వ్రజంతి ఎక్కడికైనా వెళ్తారో ఎక్కడి నుంచైనా వెళ్ళిపోతారు నా నాది అన్నవాడు ఎక్కడికి ఉంటే అక్కడికి వెళ్ళలేడు నాదని ఏదనుకుంటాడో అక్కడికే వెళ్తాడు నాదని అనుక్కున్న చోటి నుంచి ఎక్కడికి వెళ్ళలేడు అక్కడ దాన్ని విడిచిపెట్టి వెళ్ళలేడు నాదని అనుకుంటే ఇంక విడిచిపెట్టి వెళ్ళడం ఇక్కడ ఉంటుంది కాబట్టి బంధింపబడి ఉంటాడు దానికి భిన్నంగా పరిత వ్రజంతి ఇది పరివ్రాజకా ఎక్కడికైనా వెళ్తారు ఎక్కడి వెళ్ళిపోతారు సో ఓ వెళ్తారు ఆ చోట నుంచి కూడా వెళ్ళిపోతారు అక్కడ స్థిరంగా ఉండిపోతారనే ఏది లేదు ఏది స్థిరం లేదు అటు అనికేతన అని అంటాడు శ్రీకృష్ణుడు పన్నెండో అధ్యాయంలో అనికేతన నాది అనే ఒక స్థానము లేనివాడు అని అంటారు అటువంటి వాళ్ళని పరివ్రాజకులు అంటారు సో పరమహంస పరివ్రాజకా పరివిరాజక లక్షణం ఏంటంటే సంసారమునందలి దేన్నైనా ఇదిగో ఇది నాది అని పట్టుకోనివాడు మరి సాంఖ్య వివేకం అలాగే ఉంటుంది కదా ఇది నాది అన్నాడంటే అనాత్మ వివేకం ఉన్నవాడు అవుతాడు ఆత్మ అనాత్మ వివేకం ఉన్నవాడు నాది అని అండవు కాబట్టి అటువంటి పరిరాజకులకు వాళ్ళకి అటువంటి వాళ్ళు బ్రహ్మణ్యేవ అవస్థితానం నిష్టా ప్రోక్త అటువంటి వారలు కేవలము పరబ్రహ్మయంలో మాత్రమే దృఢంగా నిలిచి ఉండేదారు ఎలాగంటే జూవెలర్ షాప్ యజమాని ఉంటాడు చూడండి వాడి నిష్ట దేని ఎందుతుంటుంది బంగారం నుండి ఉంటుంది వాడి నిష్ట కరెక్టా కదా నేను చెప్పింది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మీరు చందనా బ్రదర్స్ వాడు జూవెలర్స్ షాప్ అని అనౌన్స్ అడ్రస్ని చేస్తాడు వాడు మాట్లాడినల్లా బంగారం కోసం మాట్లాడతాడు బంగారం గురించే మాట్లాడతాడు బంగారం గురించే ఆలోచిస్తాడు బంగారాన్నే కలగంటాడు బంగారాన్నే వ్యవహరిస్తాడు ఊరికే నగని వీళ్ళ కోసం అంటూ ఉంటాడు వీళ్ళ కోసం అంటే నా అభిప్రాయం కన్సూమర్స్ కోసం నగలు అంటాడు తప్పిస్తే వాడు అడ్వర్టైజ్మెంట్ నగల మీద ఉండదు అడ్వర్టైజ్మెంట్ బంగారం మీద ఉంటుంది మీరు ఏ నగలు కావాలన్నా మా దగ్గర ఉంటుంది ఈ ప్యూర్ బంగారం తోటి తయారు చేసి ఉంటుంది అని అడ్వర్టైజ్మెంట్ ఎప్పుడు బంగారం బేసిస్ మీద ఉంటుంది కానీ నగని ఒక మాట అంటూ ఉంటాడు బికాజ్ అల్టిమేట్గా వాడు అమ్మాల్సింది వీళ్ళు కొనుక్కోవాల్సింది నగరూపంగా కనుక ఆ రూపం గురించి అప్పుడప్పుడు చెప్పినా మా దగ్గర బంగారం శుద్ధమైంది జరుగుతుంది కొన్నప్పుడు బంగారం కొంటాడు అమ్మేప్పుడు బంగారం అమ్ముతాడు మొత్తం వ్యవస్థంతా బంగారం మీదే కరెక్టే కదా సరిగ్గా అదేవిధంగా బ్రహ్మజ్ఞాని బ్రహ్మనిష్ఠుడే ఉంటాడు మిత్రుడు బ్రహ్మే శత్రువు బ్రహ్మే సకల ప్రాణులందు పరబ్రహ్మనే దర్శిస్తారు సర్వమునందు ఈశ్వరునే దర్శిస్తారు అంతేగాని ఈశ్వరుడు కనపడాలంటే తిరుపతి కొండ ఎక్కితేరే కనపడతాడు అంటే ఇంకా బ్రహ్మజ్ఞానవుతాడా బ్రహ్మనిష్ఠుడవుతాడా తీర్థయాత్రానిష్ఠుడవుతాడు కానీ బ్రహ్మనిష్ఠుడు ఎందుకు అవుతాడు భగవంతుడు దర్శనం అవ్వాలంటే బొమ్మ పెట్టి అక్కడ ప్రాణప్రతిష్ట చేయాల్సిందే దేవుడు ప్రతిమ పెట్టి ప్రాణ ఆ చేయాలి ప్రాణప్రతిష్ట మంత్రం ఏదో ఉంటుంది ఆ ప్రాణప్రతిష్ట చేయాల్సిందే చేస్తేనే దేవుడు లేకపోతే దేవుడు కాదు అప్పుడు వాణ్ణి బ్రహ్మనిష్ఠుడు అనరు కర్మనిష్ఠుడు అంటారు కర్మ ఎందు నిష్టంది సో గంగానదిలోనే పవిత్రత ఉంది ఇంకెక్కడా పవిత్రత లేదు అంటే వాడిని ఏమంటారు బ్రహ్మనిష్ఠుడు అనరు తీర్థనిష్ఠుడు అని ఆ తీర్థంలో ఎందు నిష్ట సో దేవుడు హృదయంలోనే ఉన్నాడు బయటంతా సంసారం అంతా అజ్ఞానం అధర్మమే నిండి ఉంది ప్రపంచం అంతా దేవుడు మా హృదయంలోనే ఉన్నాడు మా ఆశ్రమంలోనే ఉన్నాడు ఇంకా మా ఆశ్రమం దాటితే అంతా అధర్మమే అన్నాడు అనుకోండి ఆయన బ్రహ్మనిష్ఠుడవుతాడా ఏదో ఇంకేదో నిష్ఠుడవుతాడు సో ఈ విధంగా లోకంలో మీకు పలు రకముల నిష్ట మీరు అనుభవాన్ని చూస్తూ ఉంటారు లోకంలో అనుభవానికి వస్తుంది మనకి తారసిల్లుతుంది కానీ బ్రహ్మనిష్ట మాత్రం చాలా స్పెషల్ అది సో ఆత్మానాత్మ వివేకము కలిగిన ఈ పరమహంస పరిరాజకుల నిష్ట ఏదైతే కలదో అది బ్రహ్మనిష్ట ఆ నిష్ట ద్వారా వారు మోక్షాన్ని జీవన్ముక్తిని వాళ్ళు పొంది పొందుతారు ఇంకా పొందకపోతే ఈ పొందేస్తారు ఆ నిష్టతే వీళ్ళు అభ్యాసం చేస్తారో ఆ వాసనల్ని క్షయమైపోయి కర్మబంధం క్షయమై జీవించి ఉండగానే ముక్తులైపోతారు ఆ వివేకాన్ని అభ్యాసం చేస్తారు సర్వాత్మభావం ఇట్ కమ్స్ యాజ్ ఎ ఫ్లడ్ అండర్ ది పర్సన్ ఈజ్ లిబరేటెడ్ సక్రమని తెలిసేసుకుంటాడంటే ఇంక్యూటివ్ గా హీ నోస్ ఆ జ్ఞానాన్ని పొందు అదేనా కర్మయుర్మయోగ నిష్ఠ రోపేత్యర్థ ఇప్పుడు జ్ఞానయోగం అం లేక సాధ్యము అవి తీసుకు రమ్మయోగం వాళ్ళ కర్మకు తీసుకెళ్లాలనుకుంటారు సపోజ్ అప్పుడు వాళ్ళు యోగం కదలంటారు ఏదైతే జీవుడితో కలుపుతుంది యోగం కాబట్టి కర్మ యోగు తీసుకెళ్లి తద్వారా జీవుడు శివుడితో కలుపుతు సాధ సాధన చేస్తున్నాడు ఎవరిదే ఈశ్వర మనస్సు పరిభ్రించకుండా పాటు తనే ఉండి ధరించు అని సార్ ఈ సాధకి కోడికి తీరిందకుండా మనస్సు పరమేశ్వరి పాద ఉందనుకోండి అన్ని కూడా భక్తి అంటే అది భక్తి అది సాధ్య భక్తి సాధన సాధ్యం కర్మని మోసం చేస్తే ఈ యోగము సాధ జ్ఞానాన్ని మోక్షం కోసం ఇస్తే సాధ్యయోగం ఎందుకంటే అంత సాధ్యము సాధ్యమే యోగం అది జ్ఞాన యోగము ఇదేమో సాధం కర్మయోగము కాబట్టి కర్మయోగము ఈ దీస్ కాబట్టి కర్మ కూడా మనిషిని జ్ఞానంలోకి తీసుకువెళ్లి త్వర శివుడు శివుడిస్తా పరయా నాటికి సాటి ఉంది కనుక ఎందుకంటారు కర్మయోగ్యర్మ లేదు అన్యకర్మం లేదు సో అటువంటి కర్మయోగం వచ్చారు ఈ కర్మయోగినలిస్టులు కర్మయోగం అవసరం ఈ కర్మయోగంతో లేదు కర్మయోగం వరకే అంటే ఎవరు మార్గం ఉన్నారో అమటాం కర్మినాం యోగేన యోగినంటే కర్మీన అర్థం యోగ శబ్దానికి యోగం అంటే మనం ఉపాయం ఉపాయం అంటే కదండి కొన్ని మీరు అన్నారంటే కర్మేది కాబట్టి ఈ సందర్భంలో యోగ శబ్దానికి కర్మాన అర్థం ఉంది కనుక కర్మిణం నిష్ఠ కర్మ మార్గంలో ఉన్నవారు గృహస్థులు ఇత్యాదులు గృహస్థులు గృహస్థులు కర్మ మార్గంలో ఉంటారు వానప్రస్థులు కర్మ మార్గం నుంచి విరమించే ధోరణిలో ఉంటారు విత్డ్రాయల్ ప్రాసెస్ లో ఉంటారు విత్ డ్రాయల్ ఇస్ ఇట్స్ ఏ టైం టేకింగ్ ప్రాసెస్ ఇప్పుడు అమెరికా ఇరాక్ నుంచి సైన్యాన్ని ఉపసంహారం చేస్తుంది అని అన్నారు అనుకోండి ఎప్పుడు ఉపసంహారం చేస్తుందని అడిగారు ఆయన్ని రమ్స్ ఫెల్డ్ అని అడిగారు మొదలు పెడతాము అన్నారు ఓకే టూ థౌజండ్ మొదలు పెడితే ఎప్పుడు పూర్తి అని అడిగారు అంతా సక్రమంగా అయితే టూ థౌజండ్ ఎయిట్కి ఉపసంహారం అలాగే ఉంటుంది లక్ష యాభై వేల మంది ఈ పొద్దున్న వయలుదరి సాయంకాలానికి అమెరికా వెళ్ళిపోతారనుకుంటున్నారే మేము అలాగే దే హ్యావ్ టు ప్రొటెక్ట్ దే వింగ్ వింగ్ వింగ్స్ ప్రొటెక్ట్ చేసుకుంటూ క్రమక్రమంగా ఉపసంహారం చేస్తారు ఒక్క రోజులో ఉపసంహారం అయిపోదు అలాగే గృహస్థాశ్రమం నుంచి ఉపసంహారం వానప్రస్థ ఒక్క రోజులో అయిపోదు ఇట్స్ ఎ ప్రాసెస్ ముందు కామ్యకర్మ పరిత్యాగము అంతవరకు ఏదైనా అధర్మం చేస్తుంటే అది పరిత్యాగం చేయాలి అధర్మాన్ని పరిత్యాగం చేయాలి అధర్మాన్ని పరిత్యాగం చేయకపోతే ఇట్ కమ్స్ బ్యాక్ కమ్స్ అండ్ హిట్స్ ఇప్పుడు కోడి కోడి పంపకం చేస్తూ పోయారనుకోండి ఇట్ కమ్స్ బ్యాక్ అండ్ హిట్స్ అలాగా అలా మూడు పూలు అరకాయల కింద అలా ఉండదు ఇట్ కమ్స్ బ్యాక్ బౌన్సెస్ బ్యాక్ ఈ మాట మేనకా చెప్పారు బాడీ ఫ్లో వచ్చి లక్ష కోళ్ళు ఏదో అయిపోయిందంటే ఈ మాట నేను పదేళ్ల నుంచి చెప్తున్నాను మానేయండి ఈ హింసను మానేయండి అని నేను పదేళ్ళ నుంచి చెప్తున్నాను మీకు బర్డ్ ఫ్లూ వస్తే కానీ మీకు అర్థం కాలేదని చెప్పింది ఆవిడ కరెక్టే కదా సో ఇప్పుడు రైతులకి కోళ్ళ బర్డ్ ఫ్లూ మూలంగా రైతుల ఆత్మహత్య ఇదేమిటి రైతుకి కోడికి సంబంధం అనే అంటే రైతుకి కోడికి సంబంధం ఏంటండి అంటే వీడు కోళ్ళ రైతులు వీళ్ళు నేను అనుకున్నా రైతు అంటే ఏదో భూమి దూని వ్యవసాయం కోళ్ళు కోళ్ళ పెట్టడం కూడా రైతేనా అది కూడా రైతే సో ఇప్పుడు ఈ కోళ్ళ రైతులు ఆత్మహత్య చేసుకోకుండా ఉండడం కోసం ప్రభుత్వం వాళ్ళు రోగం ప్రతి కోడికి మూడున్నర రూపాయలతో నష్టపరిహారం చెల్లించారు చెల్లిస్తున్నారు మహారాష్ట్రలో చెల్లిస్తున్నారు లేదా డూయింగ్ ఇట్ లేకపోతే ఆత్మహత్య చేసుకుంటారు భయం అందులో అగ్రికల్చర్ మినిస్టర్ గారు శరద్ పవార్ గారు ఆయన మహారాష్ట్ర నుంచే వచ్చాడు ఆయన శరద్ పవార్ గారి దృష్టికోణంలో భారతదేశము అంటే మహారాష్ట్ర ఉన్నాయి ఇంకా అంతగట్ట భారతదేశం వేరే ఉండదు పూర్వం మనకి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక టైం ఉండేవారు ఆ రకంగా అనమాట సో కేసీఆర్ గారిని ఇంకో మినిస్టర్ ఉన్నారు సెంట్రల్ మినిస్టర్ ఆయన దృష్టిలో భారతదేశం అంటే తెలంగాణను తప్ప ఇంకా భారతదేశం లేదు అదే భారతదేశం అంటారు ఏవి ఏ ప్రభుత్వాలు ఏవి మినిస్టర్లో ఏమి అర్థం కాదు ఒకప్పుడు ఇంత అధ్వానంగా ఉండేది కాదు ఇంత అల్పచేత సహా అయిపోయారు కొంచెం విశాల హృదయంగా ఉండవాలి అలా ఉండకూడదు అనేదే సో ఎప్పుడు అధర్మం బౌన్స్లెస్ బ్యాక్ అధర్మం మనిషిని విడిచిపెట్టదు ఎప్పుడప్పుడు దెబ్బతీస్తుంది వెనకోసం సో ఇప్పుడు కొల్లేరు చేపల రైతులందరూ ఏమయ్యారు ఇట్ ఈస్ బౌన్సింగ్ బ్యాక్ అధర్మం ఎప్పుడు దెబ్బ తీస్తుంది అలా వదిలిపెట్టరు తర్వాత అధర్మంలో మనం డబ్బు సంపాదిస్తాం అనుకోండి ఆ సంపాదించిన డబ్బు వల్ల రావాల్సిన ఆనందం రాదు అది అలాగే కలిగిపోతుంది ఈ బౌన్స్ బ్యాక్ అయినప్పుడు మాత్రం పుట్టడు దుఃఖం వస్తుంది అదే అధర్మంలో ఉండే ప్రమాదం లంచం తీసుకుంటూ ఉంటాడు పదేళ్ళు వరుసగా లంచం తీసుకుంటాడు దాంట్లో వాడికి ఏం ఆనందం ఉండదు ఇంకే బ్యాంక్ అకౌంట్ దిట్టంగా తయారవుతుందనిపిస్తే వీడు పొంది ఆనందం ఏమి ఉండదు కానీ అది బౌన్స్ బ్యాక్ అయినప్పుడు మాత్రం వీడు మహాదుఖాన్ని అనుభవిస్తాడు ఒక జీవితానికి సరిపడ్డ దుఃఖం అంతా కూడా అప్పుడే అనుభవిస్తాడు ఆ చేసిన పాపానికి అంతకీ ఫలాన్ని అనుభవిస్తాడు కాబట్టి కర్మిన కర్మయోగము అధర్మం ప్రసక్తే లేదు కామ్యకర్మలకు కూడా ప్రసక్తి లేదు కామ్యకర్మలకే చోటు లేదంటుంటే అధర్మానికి చోటు ఉందా ఎన్నో ఉపసంహాలు నిత్య కర్మానుష్ఠానానికి పరిమితమై ఉంటాడు అటువంటి వాళ్ళని యోగి అంటారు యోగినాం నిష్ట అలా నిత్యకర్మానుష్ఠానం జస్ట్ చేయాల్సిన కర్మను చేసుకుంటూ పోతాయి నేను చేస్తున్నాననే కర్తృత్వం ఉండదు నాకు దీనివల్ల ఈ లాభం కలగాలి అనే భోక్తృత్వం ఉండదు తాను చేయాల్సిన కర్మను చేసుకుంటూ పోతాయి అంటే పొద్దున్నే కూరగాయలు కొనుక్కురావాలనుకోండి రామనామం చెప్పించి కూరగాయలు కొనుక్కొచ్చి ఇంట్లో భారస్తాయి అలాగనమాట దీనికోసం చేయాల్సిన పని మానే అక్కర్లేదు చేయాల్సిన పనిని చేసుకుంటూ ఉపసంహార ప్రక్రియలో కర్తృత్వ భోక్తృత్వాల నుంచి దూరం అవుతూ అది కర్మయోగము ఇప్పుడు శ్రీకృష్ణుడు ఇక్కడ జ్ఞానయోగ కర్మయోగాలని క్లియర్ కట్గా డిస్టింగ్ చేసి వివేకం చేశాడా లేకపోతే రెండు కలిపి చేసుకోమని చెప్పాడా మీకు ఎలా వినపడుతూ ఉన్నది వివిధ చెప్పినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది కదండి మరి జ్ఞానకర్మ సముచ్చేయవాదులు మాట్లాడి మాటలు ఏమితుంటారు అది ఎందుకు అలా మాట్లాడుతున్నారు అంటే ఏం లేదు ఇది హిందూ ధర్మంలో వచ్చిన ఒక డిజనరేషన్ ఎప్పుడైతే వివేకం ఉందో ఒక పద్ధతి ఉంటుంది ఒక మార్గం ఉంటుంది ఓ ఒక అందరూ కూడా ఒక రకంగా ఒకే త్రాటి మీద ఉండటం అనేది ఉంటుంది ఎప్పుడైతే డీజనరేషన్ వచ్చేసిందో ఒకటి జ్ఞానం అంటాడు ఇంకొకటి కర్మ ఉంటాడు ఇంకొకటి సముచయం అంటాడు ఇంకొకటి ఇంకోటి ఉంటాడు ఎవడి గోలవాడిది ఆఖరికి ఒక పెద్ద మేళాలో ఎవరు రైల్వే ప్లాట్ఫామ్ మీద వెయ్యి మంది ఉంటారు వెయ్యి మంది ఉంటారు మీకు అలా కానీ వెయ్యి మంది ఉండరు అక్కడ ఈ వెయ్యి మంది ఒక గ్రూప్గా ఉండరు ఈ వెయ్యి మంది కూడా రెండు వందలు మూడు విడిపోయి ఉంటారు ఇండియన్ పార్లమెంట్ లాగా అందరూ ఒక గ్రూప్గా ఒక సింగిల్ పర్పస్గా పనిచేయారు మన పార్లమెంట్లో శాసనసభలు చూసారా మీరు ఎలా ఉంటాయి ఫిష్ మార్కెట్తో పోల్చడానికి వీర్లేదు ఎందుకంటే ఫిష్ మార్కెట్ ఒక పర్పస్ ఫుల్గా నడుస్తూ ఉంటుంది ఫిష్ మార్కెట్ చాలా ఆర్డర్లీగా నడుస్తూ ఉంటుంది మీకు ఫిష్ మార్కెట్లో డిజార్డర్ ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ మీకు డిజార్డర్ ఉండదు ఫిష్ కావాల్సిన వాడు వస్తాడు కొనుక్కుని పోతాడు ఫిష్ అమ్మి కూడా అమ్ముతూ ఉంటాడు సప్లైలు వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి బోళ్ళంత కేక ఫనీ అని బోలంత సౌండ్ వినపడుతూ ఉంటుంది కానీ ఎక్కడ డిజార్డర్ ఉండదు వెరాజ్ మన శాసనసభను పార్లమెంట్లో ఆర్డర్ని ఐదు నిమిషాలు కూడా నిలబెట్టలేకపోతున్నారు స్పీకర్లు వాళ్ళు అంత డిజార్డర్లీగా ఉంటాయి ఎనివే సో కర్మిణాం నిష్ఠ ప్రవర్తి చక్రం మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి దాని మీద శంకర్లు సముచ్చయాన్ని అంగీకరించరు శంకర్లు ఒక రకమైన ఆవేశంతో సముచ్చయాన్ని త్రోసిపుచ్చుతూ ఉంటారు అది వారి స్వభావం ఎందుకంటే ఈ మీమాంసకులు తర్వాత ఈ సముచ్చయవాదులు అప్పుడు భర్తృప్రపంచాచార్యులు మొదలైన సముచ్చయవాదులు వచ్చేసి పరిస్థితిని చాలా కలుషితం చేసి పెట్టారు సో గృహంలో ఉంటాడు ఆ కర్మను వదిలిపెట్టేస్తాడు సన్యాసం పుచ్చుకుంటాడు కర్మను కొట్టుకుంటాడు గృహస్థాశ్రమంలో ఉంటాడు ఏ ఏ ధర్మ సరిగ్గా చేయడం సో భోగాల్లో పడి భోగప్రధానంగా జీవిస్తాడు సో అధర్మంగా డబ్బు సంపాదిస్తాడు ధనం కోసం సోదరులతోటి వీళ్ళతోటి వెళ్ళకటి దెబ్బలాడతాడు ఇవన్నీ చేస్తాడు గృహస్థాశ్రమంలో ఉండే ఇవన్నీ చేసి ఈ లోపల అరవయో ఎంతో వయస్సు వస్తుంది ఎక్కడో చూస్తాడు ఈ సన్యాసం అనే దాని మీద ఫ్యాన్సీ పడుతుంది ఎవరో సన్యాసం ఇచ్చి గురువును పట్టుకుంటాడు సన్యాసం తీసుకుని ఇంకా అక్కడి నుంచి కర్మంగా పెట్ట శాస్త్రం ఏమిటి చేస్తున్నది ఏమిటి ఎలా తవలదవుదో దానికి సో ఈ రకమైన కలుషితంగా చేసి పెట్టేయటం అన్నది చాలా పొరపాటు అలా కలుషితం చేయకూడదు విడివిడిగా వివేకాన్ని మెయింటైన్ చేసుకుంటే మనకున్న స్థానాన్ని బట్టి ఈ రోడ్డు దొమ్మిట వెళ్ళేవాళ్ళు ఈ రోడ్డు మీకు వెళ్తారు ఆ రోడ్డు దమ్మిట వెళ్ళి ఆ రోడ్డమ్మట వెళ్తారు అంతా కలగా పొలగం చేసి పెట్టకూడదు అది ఏది చేకైనా పురుషైనా ైకస్మై పురుషార్థానం కర్మ సముచ్చిత్యనుష్ేయం భగవతేష్టముక్తం వక్ష్యమాణం వా గీతా వేదేషు ఇఫ్ అది ఇఫ్ కామాట ఉంటే ఫుల్స్టాఫ్ కామా ఇఫ్ పురుషార్థము ఒక్కటే పురుషార్థాలు ఇల్లు లేవు అంటే మోక్ష పురుషార్థం గురించి కదా మనం మాట్లాడుకుంటా ధర్మార్థంగా వాళ్ళు తీసుపక్కన వచ్చండి ఒకటే పురుషార్థం ఏకస్మై పురుషార్థాయా ఉన్న పురుషార్థం మోక్షం ఆ పురుషార్థాన్నే ప్రతి వాడు ఇప్పుడు ఒక సాధకుడు ఉన్నాడు వీడు ఒక మనిషా లేకపోతే వీడు ఇద్దరు మనుషుల అంటే అలా స్పిరిట్ పర్సన్ ఉంటాడా ఉండకూడదు ఉండడు ఉంటే కూడా అది పొరపాటు స్ట్రిట్ పర్సన్ ఉంటాడు కదా నా దగ్గరికి ఒక మల్టిపుల్ పర్సనాలిటీ వ్యక్తి వచ్చారు మల్టిపుల్ పర్సనాలిటీ వ్యక్తి అంటే తెలిసిన జాక్ హైడ్ అని ఏదో చూడండి జాక్ జకిల్ అండ్ హైడ్ జకిల్ హైడ్ మల్టిపుల్ పర్సనాలిటీ వ్యక్తి ఒక ఆయన వచ్చారు సీరోస్ లో ఉండగా మల్టిపుల్ పర్సనాలిటీ వ్యక్తి వచ్చి ఆయన్ని తీసుకొచ్చారు ఒక ఆయన ఈ మల్టిపుల్ పర్సనాలిటీ అండి మీతో కొంత చర్చ చేస్తారు మీరు సలహా ఇవ్వాలి నేను చెప్పాను నేను సలహా చర్చిస్తాను సలహా ఇస్తాను కానీ నేను చెప్పి పాఠంలో వన్ పర్సనాలిటీ కూడా మిగలదు జీవుడు శివుడైపోతాడంటూ అంటే పాఠం అంత యొక్క సారా అంశం ఏమిటంటే ఇప్పుడు మీరు మల్టిపుల్ సింగిల్ పర్సనా మీరు మల్టిపుల్ పర్సనా సింగిల్ పర్సన్నే మీరు పాఠానికి వస్తే పాఠం ఎలా ఉంటుందంటే మీరు ఏ సింగిల్ పర్సన్ మీరు అనుకుంటున్నారో అది మిథ్య అది సత్యం కాదు అది కేవలము మనస్సు యొక్క కల్పన అని ఉంటుంది పాఠం కాబట్టి సింగిల్ పర్సనే సత్యం కాదు మిత్యమైన పాఠం నేను చేసే పనిదే అది అక్కడ వాళ్ళందరికీ బాగా తెలుసు సో ఇది నా పాఠం ఇప్పుడు మీరు మల్టిపుల్ పర్సనాలిటీ అండ్ స్టిల్ యూ వాంట్ టు ఇంట్రడ్యూస్ టు మీ అని అడిగాను అడిగితే మల్టిపుల్ పర్సనాలిటీస్ ఉన్నాయి కదా ఎవరు చెప్పారు ఉన్నాయి మీకు నేను సింగిల్ పర్సనాలిటీ లేదని ఏం చెప్తుంటే నువ్వు రాయి వచ్చి మల్టిపుల్ పర్సనాలిటీలు ఉన్నాయి కదా అంటారేమిటి అలాగే అదండి సైకాలజీలో సైకాలజీలో ఉన్నాయి వేదాంతంలో లేవు వేదాంతంలో సింగిల్ పర్సనాలిటీ లేదంటుంటే మళ్ళీ మంచి అయితే ఇప్పుడు ఏం చేయమంటారు మీరే చెప్పండి ఏం చేయాల అలాగే ఇప్పుడు టూ పర్సన్స్ ఉన్నారు ఈయనలో ఒక్క పర్సన్ మీలో లేడు ఆయనలో టూ పర్సన్స్ ఉంటాయి మీలో ఒక్క పర్సన్ లేడు మీలో బ్రహ్మ ఉన్నాడు ఇప్పుడు చెప్పండి ఏం చేద్దాం అంటే మీరు డు యూ వాలిడేట్ మల్టిపుల్ పర్సనాలిటీ ఆర్ నాట్ నో ఐ డోంట్ వ్యాలిడేట్ మరి వై హీ ఫీల్స్ దట్ హీ హ్యాస్ టూ పర్సన్స్ వై యూ ఫీల్ దట్ యూ ఆర్ వన్ పర్సన్ బై ఇగ్నోరెన్స్ మరి నా ఇగ్నోరెన్స్ లో ఒక్క పర్సన్ ఉంటే ఆయన ఇగ్నోరెన్స్ లో ఇద్దరు పర్సన్స్ ఇగ్నరెన్స్కి వ్యవస్థ ఏంటండి జ్ఞానానికి వ్యవస్థ ఉంటుంది కానీ జ్ఞానం అన్నదానికి ఇది ఏదివో ఇది ఇది అని వ్యవస్థ ఉంటుంది కానీ అజ్ఞానానికి వ్యవస్థ ఏమిటి అది త్రాడు అన్నది అన్నదానికే పద్ధతిగా ఉంటుంది అది త్రాడని తెలియకపోతే ఒకడు మాలనుకుంటాడు ఇంకొకటి నీళ్ళు అనుకుంటాడు ఇంకొకడు కట్టి అనుకుంటాడు మరొకటి పాము అనుకుంటాడు మరొకడు ఇంకోటి అనుకుంటాడు దీనికి వ్యవస్థ ఏమిటి ఇగ్నరెన్స్కి వ్యవస్థ ఉండదు జ్ఞానానికి వ్యవస్థ ఉంటుంది అయితే మల్టిపుల్ పర్సనాలిటీ దాని గురించి మీ అభిప్రాయం దట్ ఈజ్ ఇమాజినేషన్ ఎలాగైతే మీరు నేను కర్పభోక్తాన్ని మీరు ఇమాజిన్ చేసుకుంటూ ఒక అలక్షపం చేస్తున్నారో అదేవిధంగా ఆయన పొద్దున్న ఒక నేను ఫలానా అని సాయంకాలం నేను ఇంకో ఫలానా అని ఆయన ఆయన ఇమాజిన్ చేస్తూ ఉంటాడు అంటే ఇప్పుడు ఆయనలో ఎన్ని మైండ్లు ఒకటే మైండ్ ఉంది మళ్ళీ రెండు మైండ్లు అక్కర్లేదు ఈ చేస్తున్న ఇమాజినేషన్స్ అన్నకే ఓ మైండ్ కాదు అయితే ఇప్పుడు ఈ మల్టిపుల్ పర్సనాలిటీ అనేది మరి పుస్తకాల్లో ఉంటే ఉన్నా ఐ డు నాట్ ఇట్ కాదండి ఆయన మల్టిపుల్ పర్సనాలిటీ మీద పుస్తకం రా సార్ మీరు చదివి ఎడిట్ చేస్తాను చదివి ఎడిట్ చేయండి నేను ఐ డోంట్ డూ ఇట్ బికాస్ నాకు టైం లేదు అండ్ ఐ డోంట్ డూ ఇట్ ఐ డి నాట్ వ్యాలిడేట్ ఇట్ రీసెంట్ ఈ కథంతా ఏమి చెప్పానంటే ఉన్నది ఒక్క మనిషి అండి కర్మ వాడే చేయాలి జ్ఞానమైనా వాడే చేయాలి ఉన్నది ఒక్క మనిషే దేవాలయానికి వెళ్ళినా వాడే వెళ్ళాలి నదీ స్నానం చేసినా వాడే చేయాలి గీత క్లాస్కి వచ్చినా వాడే రావాలి భిక్ష పెట్టినా వాడే భిక్ష పెట్టాలి దానం చేసినా వాడే చేయాలి ఒక్క గృహస్థు ఉన్నాడు మొత్తం ఈ వీళ్ళందరూ కలిసి ఆ ఒక్క గృహస్థు మీద పడి వాడిని ఇబ్బంది పెడుతూ ఉంటారు నిజమా కదా ఒక గృహస్థు ఉంటాడు అందరికీ వాడే లోకువా అమ్మలకి వాడే లోకువా అయ్యులకి వాడే లోకువ ఏ కందా ఆ గ్రహస్థే ఇవ్వాలి దేవాలయం కట్టాలనుకుంటే ఆ గ్రహస్థ కింద ఏదైనా యజ్ఞం చేశారనుకుంటున్నా ఆయనే కందా ఇవ్వాలి గీతా జ్ఞాన యజ్ఞం చేసినా మళ్ళీ ఈయనే కందా ఇవ్వాలి అన్నిటికీ వీడే ఈ మిడిల్ క్లాస్ పర్సన్ ఉంటాడు డబ్బు ఉన్నవాళ్ళు చాలా బిజీగా ఉంటారు భోగాల్లో డబ్బు లేనివాడు ఆ పూట బొద్దుకు తెరువు కోసం వాడు కష్టపడుతూ ఉంటాడు ఈ గీత వీడికి అక్కర్లేదు వాడికి అక్కర్లేదు మీకు కావాల్సిన వాడల్లా మధ్య క్లాస్ పర్సన్ మధ్యవర్తి అంతే కదండి దట్ ఈజ్ ది ట్రూత్ ఆఫ్ లైఫ్ ఇప్పుడు ఈ మధ్య తరగతి మనిషి వీడు ఒక్క పర్సన్ వాడికి మోక్షం కావాలని అనిపిస్తుంది ధనం గల వాడికి మోక్షం ఒక్కల వాడికి భోగపరాయలుగా ఉంటాడు వేదవాడికి ఆ పూట భోజనం కోసం కష్టపడుతూ ఉంటాడు వాడికి మోక్ష అదే మోక్షం వాడికి ఈ మధ్యతరగతి మనిషికి కావాలి మోక్షం సో ఏకస్మై పురుషాయ ఏకస్మై పురుషేన ఒక్క పర్సనం ఒక్కటే పురుషార్థం ఇప్పుడు వాడు జ్ఞానాన్ని కర్మని కలిపి అనుష్ఠించాలి అని భగవాను అభీష్టం అనుకోండి సపోజ్ భగవతా ఇష్టం ఈ ఒక్క మనిషి ఈ ఒక్క పురుషార్థం కోసం జ్ఞానకర్మల్ని కలిపే రెండింటినీ కలిపి అనుష్ఠించాలి అన్నది భగవాను యొక్క అభీష్టం అనుకోండి అంటే అలాగే బోధించాడు అనుకోండి ఇంతవరకు గడిచిన రెండో అధ్యాయంలోనూ ఇంతవరకు అలాగే బోధించాడనుకోండి రాబోయే అధ్యాయాల్లో కూడా అలాగే బోధించబోతున్నాడు అనుకోండి అంటే అంటే భగవానుడు బోధించాడు బోధించబోతున్నాడు అంటే వేదాల్లో కూడా అలాగే చెప్పు ఉండాలి అది కూడా అనుకోండి ఇంత అయితే అంతకు ముందు సముచ్చయం చెప్పాడు భవిష్యత్తులో సముచ్చయం చెప్పబోతున్నాడు వేదాల్లో కూడా సముచ్చయమే చెప్పారు అలాంటప్పుడు అర్జునునికి శ్రీకృష్ణుడు ఇక్కడ ఇలా విడతీసేందుకు చెప్తున్నాడు అని అడుగుతున్నారు అర్జునాయ ఉపపన్నాయ వియాయ విశిష్ట భిన్న పురుష కర్తృకే జ్ఞాన కర్మ నిష్టే అక్కడ క్వశ్చన్ మార్క్ ఉందా ఉండాలి ఉండాలి క్వశ్చన్ మార్క్ ఉండాలి ఉండాలి ఎందుకంటే కథమ్మనుంది కదా క్వశ్చన్ మామూలుగా మేము సంస్కృతంలో వీ డు నాట్ బిలీవ్ ఇన్ ఫంక్షువల్ మార్క్స్ ఫంక్షన్స్ మీద బిలీఫ్ ఉండదు ఎందుకంటే మాకు అర్థమవుతూ ఉంటాయి ఇది క్వశ్చనే లేని తెలుస్తూ ఆ కథం అనే దాని మొహం మీద ఇంత పెద్ద క్వశ్చన్ మార్క్స్ ఉంటుంది వేరే పెట్టక్కర్లా అందుకని తెలుస్తూ ఉంటుంది కానీ పెట్టుకుంటే మంచిది సో అలాంటి పరిస్థితిలో అంటే అంతకుముందు తాను చెప్పి భవిష్యత్తులో సముచయమే చెప్పబోతాం వేదంలో సముచయమే చెప్తే ఇక్కడ మటుకు శ్రీకృష్ణుడు స్పష్టంగా అర్జునునికి రెండు నిష్టలు ఉన్నాయని వేర్వేరు నిష్టలు విశిష్ట అంటే వేర్వేరు నష్టం విశిష్ట నిష్టలు జ్ఞానయోగము కర్మయోగము రెండు వేర్వేరు పేర్లు పెట్టి రెండు నిష్టల్ని చెప్పి అవి వేర్వేరు పురుషులు అనుష్ఠిస్తారని విశిష్ట భిన్న పురుష కర్తృకే అది చెప్పాడు జ్ఞానయోగాయన సాంఖ్యాన కర్మయోగైన యోగిన అని అలా చెప్తాడండి అర్జునుడికి అలా చెప్తాడా అంటే కాదండి అర్జునుడు సరిగ్గా అప్రోచ్ కాలేదు ఆయన్ని కొంచెం పొగరమవుతుగా అప్రోచ్ అయ్యాడు అంచేత మిస్లీడింగ్ చేసేట్టుగా చెప్పాడు అన్నానికి వీల్లేదు ఉపపన్నాయ ఆయన శరణాగతి చేసి వచ్చాడు శరణాగతి చేస్తే చేసుకుండొచ్చు కానీ అర్జునుడి మీద శ్రీకృష్ణుడికి కొంచెం మనస్సులో వ్యతిరేక భావం ఉంది అందుకోసం వీడికి చాలు అయ్యి చెప్పింది కానీ కొంత మిస్లీడ్ చేసి ఇట్లా చెప్పాడు అన్నానికి వీల్లేదు ప్రియాయ శ్రీకృష్ణుడికి చాలా ప్రియమైన వ్యక్తి యోగ్యుడు అటువంటి అర్జునునికి సర్వత్ర సముచ్చయం చెప్పి వేదాల్లో సముచ్చయం చెప్తే ఇక్కడికి వచ్చేప్పటికీ ఈయన వేరువేరుగా చెప్తాడా అలా ఎక్కడైనా ఉంటుందా అలా ఉండదు తప్పదు కాబట్టి సముచ్చయము సుపరము తప్పు తర్వాత ఎది పునః అర్జున జ్ఞానం కర్మచ ఇంకొక పద్ధతిని కల్పిస్తారు ఎందుకు ఇలాంటి కల్పనలు చేస్తారు ఈ ఆచార్యులు అంటే ఈ ఆచార్యులు ఏం చేస్తున్నారంటే తాము నమ్మిన దానిని ఇక్కడ చూసే ప్రయత్నం చేస్తున్నారు గీతలో అంతేగాని గీతలో చెప్పిన తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు దీన్ని శ్రద్ధ లేకపోవడం ఇప్పుడు సపోజ్ నేను ఉన్నాననుకోండి నాకు శివుడు అంటే భక్తి శివుడు పార్వతి శివుడు శక్తి అని ఈ విధంగా చాలా తంత్రం ఉంది ఆ తంత్రం అంటే నాకు చాలా ప్రీతి నన్ను గీత పాఠం చెప్పంటే ఏదో ఒక స్మి విధ అనిష్టాన్ని ఆ తంత్రంలోకి పట్టుకోసం ఎక్కడికి ఎక్కడ బయలుదేరినా దాంట్లోకి వెళుకుతాం ఏదో ఆవు వ్యాసం లాగా అదే కథ ఇవి మళ్ళీ చెప్పలే ఎక్కడ మొదలుపెట్టినా దాంట్లోకి వెళ్ళిపోతా లోకేష్మిన్ వివిధ యోగంలో రెండు రకాలు అసలు సృష్టి మొదలే రెండు శివశక్తి శక్తి లేకపోతే అసలు శివుడు లేనే లేడు అయిపోయిందంటే శ్లో ఈ గీత అయిపోయింది శివుడు శక్తిలో ఇలాగా అంటే నేను గీతపాఠం చెప్తున్నట్టకపోతే నేను మనస్సులో అప్పటికే నిర్ధారించి పెట్టుకున్నటువంటి మరొక సబ్జెక్ట్ చెప్తున్నట్ట అలాగా తయారయ్యారు ఆచార్యులు లేకపోతే అక్కడ చెప్పింది తీసుకోవాలి కానీ మన స్వకపోల కల్పన దాంట్లో ప్రవేశపెట్టకూడదు ఇది చాలా ముఖ్యం అసలు దీంట్లో చాలా రహస్యం ఉంది నిజానికి మీరు జాగ్రత్తగా పరిశీలించినట్లయితే పాఠం చెప్పేవాడు తన పాఠం చెప్తున్నాడా శాస్త్ర పాఠం చెప్తున్నాడా ఇంకా అక్కడ అహం అనేది లేదు అహంకారం ఉండదు అహంకారం విలీనం అయిపోతుంది శాస్త్రమే ముందుకు లేదా బాగా అహంకారం ఉన్నవాడు వాడికి తెలీదు అహంకారం ఉందని స్వరసూక్ష్మంగా ఉంటుంది అహంకారం అది అహంకారం యొక్క రహస్యం తెలిసిన వాడికే తెలుస్తుంది సో వాడి వాడేం చేస్తాడంటే శాస్త్రం మొదలుపెట్టి భగవద్గీతను హెడ్డింగ్ పెట్టేసి తన భావజాలాన్నంతని జనాల మీద పారుస్తూ ఉంటాడు అక్కడ ఏమిటంటే భగవద్గీత చెప్పాలి అనే విధంగా నేను చెప్పిందే పట్టింది ఆ ధోరణంతా వచ్చేస్తుంది పేరుకి భగవద్గీత కానీ పుష్ చేసి ఇది భగవద్గీత కాదు నన్ను నేను పుష్ చేసుకుంటున్నా భగవద్గీతనే ముసుగు వేసి ఈ వ్యక్తి తన అహంకారాన్ని జనులకు అప్పచెప్తాడు ఈ జనులు ఏం చేసుకోవాలి అహంకారాన్ని నెతివే వీటికి ఉండాలి ఇప్పుడు అహంకారం అనేది బరువు కానీ మోస్తూ ఉంటాడు ఇది ప్రపంచంలో జరిగేటువంటి ఒక ఘోరమైనటువంటి పరిస్థితి ఇది విద్యార్థుల ఎడల చిదంతానే ఆచార్యులు ఏ విధంగా తమ కపోల కల్పి స్వకపోల కల్పనలని అలా పుష్ చేస్తూ ఉంటారు మీరు అనొచ్చు గిటా మిగతా వాళ్ళకి తెలియదు నేనే చెప్తాను అని మొదలుపెట్టి చెప్పడం అని మొదలుపెట్టి చెప్తే అలా ఎప్పుడైతే మొదలుపెట్టి చెప్పారో దాంట్లో డిస్టార్క్షన్ వచ్చేస్తుంది జాగ్రత్త అంచేతను గీతాలు అయిపోతే ఉపనిషత్తులని స్వచ్ఛమైన హృదయంతో ఎక్కడ అహంకారపు పొడ కూడా లేనటువంటి హృదయంతో చూస్తే మీకు అసలు సందేహానికి తావే ఉండదు స్పష్టంగానే ఉంటుంది శాసనం ఇది ఇదంత రైతు ఇవే సో కొంతమంది ఆచార్యులు ఏమంటున్నారంటే నిజమైనయా ఈ శ్లోకంలో ఎవ్వడు కాదనలే వివేకం ఇక్కడ ఉన్నది ఎందుకంటే పూర్వం వాళ్ళు ఎలా ఉండేవారంటే ఉన్న వాక్యాన్ని దెబ్బలడేవారు కాదు కొంత కొంత ఇంటలెక్చువల్ ఆనెస్టీ ఒకటి మెయింటైన్ చేసేవారు ఏమనంటే ఉన్న స్థితిని అంగీకరించి ఆ తర్వాత చర్చ చేసేవారు ఇప్పుడు పార్లమెంట్లో నేను ఉన్న స్థితే తోలనాడి చర్చ చేసేవారు కాదు పాపం కాబట్టి ఇక్కడ స్పష్టంగా వివేకం కనపడుతుంది కర్మ ఉంది సాంక్ష్యం జ్ఞానం ఉండకుండా యోగాలకే ఉన్నాయి పురుషార్థం ఒక్కడే అనుష్ఠించవలసిన వ్యక్తి కూడా ఒక్కడే ఇంతవరకు అందరికీ అంగీకారమే కాబట్టి ఈ శ్లోకం సందర్భంలో మటుకు సుస్పష్టంగా వివేకమే ఉంది కానీ సముచ్చయం లేదు ఏం చేద్దాం అంటే వాళ్ళు ఏమన్నారంటే చూడు అందరూ అర్జునుడు లాంటి వాళ్ళు కాదు అర్జునుడి పరిస్థితి లేరు మిగతా వాళ్ళ పరిస్థితి లేరు ఎందుకని ఎలా సంబంధం అవ్వడానికి అర్జునుడు లాంటి వాళ్ళు మనవాళ్ళు మనోవాళులు బాధ ఇప్పుడు అర్జునుడిని మిగతా మనవాళ్ళని లెపరేషి పెట్టడం ఎందుకని అలా ఎందుకు సపరేట్ చేస్తున్నారా అంటే అర్జునుడు శ్రీకృష్ణుడికి భావం అరిది భుజభుజాలు కలిసి తిరిగిన వాడు ఆయన ఆయనతో ఒకే కంచంలో భోజన చేసి ఒకే మంచ పడుకున్నవాడు వాడు కాబట్టి అర్జునుడు గారి వాడు కాబట్టి అర్జునుడికి చెప్పింది నీకు కాదు అని అలాగా డివైడ్ చేశారు అంటే నీ అభిప్రాయం ఏంటి శ్రీకృష్ణుడు అర్జునుడికి ఒక రకంగానూ మిగతా వాళ్ళందరికీ ఇంకో రకంగానూ చెప్పాడు అనమాట మరి అలాగే చెప్తాడు ఎందుకంటే అర్జునుడు తన సొంత భావం ముహూర్తం పెట్టమంటే ఎలా పెడతాడు ఎవడో రోడ్డును పోయే దానా వచ్చి అరవై రూపాయలు వచ్చాయా ముహూర్తం పెట్టడం మా అమ్మాయికి అంటే ఎలా పెడతాడు రెండింటికి ఒకే రకంగా పెడతాడా పెట్టాడు రెండింటికి తేడా ఉంటుంది ఆ ముహూర్త నిర్ణయంలో కూడా తేడా ఉంటుంది శ్రీకృష్ణుడు బోధ కూడా అలాగే ఉంటుంది ఎలా ఉంటుంది అంటే చూడు అర్జునుడికి వేరే అర్జునుడు ఏం చేస్తాడంటే అర్జునుడికి జ్ఞాన కర్మ సముచ్చం చేస్తాడు జ్ఞానం కర్మచ ద్వయం శృత్వ రెండింటికి కలిపి చెప్పాడైనా రెండింటినీ కలిపి విన్నాడు రెండింటినీ స్వయంగా చేసుకుంటాడు ఎందుకని సముచ్చయం గొప్పది కాబట్టి అది అర్జునుడికి ఆ గొప్పది చెప్పాడు ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారే అన్యపురుషులు అన్యషాం తూ తూ హ్యాండ్ అన్యేషాం ఇతరులు అంటే పై వాళ్ళు అర్జునుడు సొంతవాడు బావమురుగే బావమురుగు అవుతాడా శ్రీకృష్ణుడికి బావము బావ అవుతాడు బావ బావ అవుతాడు బావంటే నెతిమే దేవత కాబట్టి అర్జునుడికి పరిస్థితి వేరు అన్వేషాం ఇతరులకి బిల్ల పురుషానుష్ఠేయతాను లక్ష్యామి ఇతరుల దగ్గరికి ఆ పోన్లే వాళ్ళలో రెండు రెండు వ్యర్థాలు చేసి పారాయి మిగతా వాళ్ళందరినీ వాళ్ళలో కొంతమంది కర్మయోగం ఏడుస్తారు మరి కొంతమంది జ్ఞానయోగంలో గెలగల్లాడుతూ ఉంటారు ఏ బావా నువ్వు మాత్రం జ్ఞానకర్మ సముచ్చ ఉండరా అని ఇలా చెప్పాడు శ్రీకృష్ణుడు కాబట్టి ఇప్పుడు ఏది గొప్ప ఏది గొప్ప సముచ్చయమే గొప్పదవుతుంది భావ భావకు చెప్పిందే గొప్పదవుతుంది కాబట్టి సముచ్చయవాదమే సత్యమే ఇది మతం భగవత కల్ప్యేత భగవంతుని యొక్క అభిప్రాయం ఇదని వీడి చెప్తాడు భగవత మతం కల్ప్యేత భగవంతుడి ఫిలాసఫీ ఇది దిస్ ఇస్ వాట్ హీ థింగ్స్ అని వీడు చెప్తాడు చూడండి చూడండి god created man in his image no what you know and bhagavanthudu manushine tane image lo create chesadu bhagavanthudu evaru bhagavanth god himself is the image of man so the god who is an image of man who made in the mind of man is supposed to have created this man in his image ani vide manu cheptaru ela undadi how it is acceptable <laughs> so ఇది మతం భగవత కల్ప్యత ఇలాంటి కల్పన ఉందా అని మీరు అడగద్దు ఉంది ఇంది కాబట్టి తదా ఉటంకించి ఖండిస్తున్నారు కదా రాగద్వేషవాన్ అప్రమాణభూత ప్రమాణభూత కాదు అప్రమాణభూత అలాగే అన్నారా ఓకే మంచిది భగవాన్ కల్పిత సార్ అయ్యా మీరు అలాగంటి కల్పనలన్నీ చేస్తే మీరు చేస్తున్నది ఏంటంటే ఏదో బావా భావమృతులు ప్రేమను అంటున్నారు అది కాదు ఇది పురాణం అయిపోతుంది అలా కాదు అలా చెప్పినట్లయితే భగవంతుడికి కూడా రాగద్వేషాలు ఉన్నాయి ఏం చెప్పినట్లు అవుతుంది బావ కో రకంగానూ ఇంకో రకంగానూ చెప్పినట్లు అవుతుంది రాగద్వేషాలు గలవాడు చెప్పే మాట ప్రమాణం కాదు ఎందుకంటే వాడు చెప్పే మాటకి రాగద్వేషాల కలరింగ్ ఉంటుంది కాబట్టి అది అన్నాడు ప్రమాణం కాదు అప్రమాణభూత కల్పిత సార్ భగవంతుడు కూడా అటువంటి రాగ మన లోకల్ ఆచార్యులు అప్పుడప్పుడు రాగద్వేషాలు ప్రదర్శిస్తూ ఉన్నట్టుగానే ఈ భగవంతుడు కూడా గీతాచార్యుడు కూడా రాగద్వేషములు గలవాడు అని మనం కల్పించినట్టు అవుతుంది చాలా తప్పది అప్రమాణభూతుడు అయిపోతాడు అప్పుడు శ్రీకృష్ణుడు చెప్పనవక్కర్లేదు మనం విన్నవక్కర్లేదు ఆయనదారిన ఆయన ఉంటాడు ఏదో రాక్ష సంహారం కోసం వచ్చినట్టు అదేదో చేసుకుని ఆయన దారి ఆయన వెళ్తాడు మన బతుకు మనం బతుకుతాం దీంట్లో మళ్ళీ ఈ ఈ రకమైన ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి అటువంటి కల్పన తగ్గది తస్మాత్ నా సముఖ్యయో జ్ఞాన కర్మణోహండి అది ఓకే ఉండనివ్వండి సో అదే చెప్పేస్తాం తస్మాత్ కయాపియుక్ సముచ్చయో జ్ఞానకర్మనో కాబట్టి జ్ఞానకర్మలకి సముచ్చయం కుదరదండి మీరు ఇక్కడ లే ఇక్కడ ఇది ఫిట్టు కావట్లేదు కాబట్టి ఏదో కొత్త రకం ఇంకొక యుక్తి ఒకటి పట్టుకొచ్చి ఒక లాజిక్ ఒకటి పట్టుకొచ్చి ఎలాగో అలాగ సముచ్చయాన్ని ముడిపెడదామనే ప్రయత్నం మీరు చేయొద్దు ఎందుకంటే కుదరదు అది జ్ఞానకర్మలకి సముచ్చయం కుదరదు నీటిని నూనెని కలిపేసి నేను ఒక హోమోజీనియస్ చేసేస్తాను అని మీరంటే అవవు కాదు సెంట్రిక్ ఫీజులో పెట్టేసి వేగంగా తిప్పేశారనుకోండి అయిపోతాయి అయిపోయి పాలలా వస్తుంది అయిదు కూడా ఇదంతా హోమోజీనియస్ చేసేసాము సింగిల్ ఐటమ్ కింద చేసేసామని మీరు అంటారు అని మీరు అలా వెళ్ళే చీలంలో మళ్ళీ నూనె పైకి నూనె కిందకే ఉంటాయి విడిపోతుంది ఆ రకంగా జ్ఞానకర్మలకి సముచ్చయం కుదరదు అంటే ఒక ఆయన అంటాడు మేము జ్ఞానకర్మ పదేళ్ల నుంచి జ్ఞానకర్మ సముచయం అనుష్ఠిస్తున్నానంట అంటే అదే మీరు పొడబడ్డారు మీరు అనుష్ఠిస్తున్నదే అజ్ఞానకర్మ సముచ్చానకర్మ సముచ్చయం కాదు అజ్ఞానానికి కర్మకు సముచ్చయం కుదురుతుంది ఎందుకంటే అజ్ఞాన కామ కర్మ లక్షణ సంసార హా అజ్ఞానం నుంచి కామన కామన నుంచి కర్మ పుడతాయి అది అక్కడ చక్కగా కుదురుతుంది మీరు భ్రమపడ్డారు అజ్ఞానకర్మ సముచ్చబట్టి నేను కర్తనే నేను భోక్తనే అంటాడు అది జ్ఞానం అనుకుంటాడు నేను కర్మ చేస్తున్నాను అందుకో ఈ జ్ఞానంతో ఈ కర్మ చేస్తున్నాను కాబట్టి జ్ఞానకర్మ అది జ్ఞానకర్మ సముచ్చు అజ్ఞానకర్మ సముచ్చే కాబట్టి జ్ఞానకర్మ సముచ్చయానికి ఏ యుక్తి లేదు చూడండి ఆయన ఎంత ఎంత పట్టుదలతో ఖండించుకొస్తున్నారో చూసారా ఎందుకు ఖండించాలండి అవసరం ఏమిటి ఏమిటి ఆయనకి పని ఉంది మీరు కర్మయోగం మొదలుపెట్టారు ఎప్పుడు మొదలుపెట్టారు ఫిబ్రవరి పదిహేడున వచ్చాను నేను జనవరి పదిహేడున వచ్చాను కావండి గీతా పాఠం ఎప్పుడు మొదలుపెట్టాం పంతొమ్మిది వందల ఇరవై మొదలెట్టాం ఆ వేళ నుంచి ఇప్పటి వరకు చెవి మేకలాగా నేను జ్ఞానకర్మ సముచ్చయాన్ని ఖండిస్తూ ఉన్నాను అవునా మీ పాఠంలో ఇంకా వేరే ఐటమే లేదు ఇదే ఐటము ఎందువల్ల వాట్సాప్ అంటే శంకర భాషన్ని కాబట్టి ఖండించడం పాఠం ఒకటి రోజే అదే పాఠం ఇవాళ కూడా అదే పాఠం ఎందుకు ఇలా చేస్తున్నారంటే మరి ఏం చేస్తాం శంకర భాష్యం అలా రాశారు కాబట్టి అలా చేయాల్సి వస్తుంది వారంతా ఎందుకు రాశారంటే లోకంలో ఈ వ్యామోహం అంత దృఢంగా ఉంది కాబట్టి ఎప్పుడు కూడా ఆచార్యుడికి కరుణ ఉంటుంది చెప్పాలి అని కంఠం చించుకుని అలా చెప్పి చెప్పి చెప్పి ఒక సత్యాన్ని మనం విద్యార్థులు అంది కరుణ ఉంటుంది ఆ కరుణతో అలా విస్తారంగా భాష్యాన్ని రాస్తారు భాష్యం కదండి ఇది బోలీ మాట్లాడే శైలిలో మీకు రిపిటేషన్స్ ఉంటాయి కరుణ కనపడుతుంది పుస్తకం రాసేపుడు ఇవన్నీ ఉండవు పుస్తకం రాసేపుడు కరుణ ఉండదు కేవలం ఇంటలెక్చువల్గా రాస్తారు రాసింది రిపీట్ చేయరు అలాగ ఉంటుందన్నమాట అది ఎదర్జునే నోక్తం కర్మణోధ్యాయస్వం బుద్ధే సత్యస్థితం అనిరాకరణాత్ అది తర్వాత అర్జునుడు ప్రశ్న ఏమని వేశాడో తెలుసిన కర్మ కంటే బుద్ధి గొప్పదైతే నువ్వు నన్ను కర్మలో ఎందుకు ప్రవేశపెడుతున్నావు అని అడిగాడు కదా సో పైగా నువ్వు యాయసీ చేత్ కర్మనస్తే మతాబుద్ధి కర్మకంటే కంటే బుద్ధి గొప్ప బుద్ధి అంటే జ్ఞానం కర్మ కంటే జ్ఞానం గొప్పదని నీ అభిప్రాయమైనప్పుడు నన్ను కర్మలో ఎందుకు ప్రవేశపెడుతున్నావు అని అడిగాడు అయితే శ్రీకృష్ణుడు అబ్బే బబ్బే నేను అలా ఎప్పుడు చెప్పాను కర్మ బుద్ధి గొప్పదని నేను ఎప్పుడు చెప్పలేదే నీకు అని ఇంతవరకు అనలేదు ఆ మాటని ఖండించలేదు ఖండించలేదంటే అర్థం ఏంటి ఇట్ స్టాండ్స్ అంతే కదండి ఇట్స్ అదే అనుకుంటా సో అర్జునైన ఎదుతం అర్జునుడు చెప్పిన మాట మీరు ఒకసారి గుర్తు చేసుకోండి ఏమని చెప్పాడు కర్మణోధ్యాయస్త్వం బుద్ధే కర్మ బుద్ధి గొప్పది బుద్ధే షష్ఠి కర్మణ పంచమి వాక్యాలను అర్థం చేసుకున్నప్పుడు చాలా అలర్ట్గా ఉండాలి బుద్ధే షష్ఠి కర్మణ పంచమే కర్మ బుద్ధి గొప్పది షష్ఠీకి ప్రథమార్థం వస్తుంది ఎప్పుడు త్వం ఉన్నప్పుడు చాలా సార్లు చెప్పాను చాలా సార్లు చెప్పాను కొన్నిసార్లు చెప్పాను చెప్పాను బుద్ధేహ జ్యాయస్త్వం అంటే బుద్ధి యొక్క గొప్పదనము థం అంటే ధనము బుద్ధి యొక్క గొప్పదనము బుద్ధి యొక్క గొప్పదనము అని ప్రథమా చెప్పండి ఎలా చెప్తారు బుద్ధి చెప్పండి గొప్పది తెలుగులో చెప్పండి తెలుగులో చెప్పండి బుద్ధి యొక్క గొప్పదనము బుద్ధి యొక్క అంటే సృష్టి ఏం లేదండి బుద్ధి యొక్క గొప్పదనము దీన్ని ప్రథమా వృత్తిలో చెప్పాలి మీరు అంటే ఎలా మొదలుపెట్టుకున్నారు బుద్ధి గొప్పది బుద్ధి గొప్పదనము అంటారా లేకపోతే అలా అనుకూడదు బుద్ధి గొప్పది బుద్ధి యొక్క అని మొదలుపెట్టి చెప్పండి బుద్ధి యొక్క గొప్పదనం అవునండి ఇప్పుడు సంస్కృతిలో బుద్ధి జాయసీ మత బుద్ధి జాయసీ చేత బుద్ధిర్జనార్దన బుద్ధి జాయసీ బుద్ధి స్త్రీలింగం కదండి జాయసీ అని స్త్రీలింగం చెప్పారు సో అది ప్రథమావ భక్తి షష్ఠీ భక్తులు చెప్పండి బుద్ధే జ్యాయత్వం శబ్దం జ్యాయస్ సకారాంత శబ్దం జ్యాయస్ స్త్రీలింగంలో జాయసీ నపూషకలింగంలో జ్యాయ మనహ అన్నట్టుగా త్వం వేసినప్పుడు జాయస్కి త్వం పెడతారు జాయస్వం అర్థమైందా సో బుద్ధే జ్యాయస్వం బుద్ధి గొప్పది దేనికంటే కర్మ కంటే బుద్ధి గొప్పది అని శ్రీ అని శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా అర్జునుడు అన్నాడు ఏమయ్యా కర్మ జ్ఞానం గొప్పది అంటున్నావు అన్నాడు అంటే ప్రత్యస్థితం ఎస్ దట్ స్టేజ్ ఎందువల్ల అదే అర్జునుడు అన్నది ఎందుకు నిలబడుతుంది అనిరాకరణ శ్రీకృష్ణుడు దాన్ని నిరాకరించలేదు అభిప్రాయ అలా ఇప్పుడున్నాను నేను అనలేదు ఏమండి మీరు నాకు వెయ్యి రూపాయలు అప్పిస్తానున్నారు కదా అంటే అభిప్రాయ నేను అలా ఇప్పుడున్నాను అన్నాడంటే అంటే ఇవ్వడం దాని అర్థం అంతే కదా ఏమండి మీరు వెయ్యి రూపాయలు అప్పిస్తానున్నారు కదా కాబట్టి ఏమిటి చెప్పు అన్నాడనుకోండి అంటే ఒప్పుకున్నాడు అనమాట ఒప్పుకున్నాడు అనమాట అంటే నాట్ డిస్ప్యూటింగ్ దట్ పాత్ర గీవిత అనమాట ఏమో మన కండిషన్స్ మీరు కూడా పెట్టొచ్చు మొత్తానికి ఈ విస్తారణ ఆ మాట కాబట్టి ఒప్పుకున్నాడు ప్రత్యస్థితం అనిరాకరణ నిరాకరించలేదు కాబట్టి ఆ మాట ఉంటుంది ఎప్పుడూ ఆ మాట ఉంటుంది గీతంటే బుద్ధియోగం ఇది ఇది నేను రెండో అధ్యాయంలో చెప్పాను ఐదు శ్లోకాలు ఉంటాయి వరసగా ఐదు శ్లోకాల్లోనూ వరుసగా బుద్ధియోగము మాట వస్తుంది సో బుద్ధియోగ అని బుద్ధియోగ అనే మాట ఐదు శ్లోకాల్లో వరుసగా వస్తుంది పక్క పక్క పక్కనే ఉంటుంది బుద్ధియోగోపనిషత్ అని పేరు పెట్టి చెప్పండి సో దూరేణ్యవరం కర్మ బుద్ధియోగా ధనంజయ అని ఒక శ్లోకం ఉంది దానికి ముందు బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణా స్థలహేతవ అని దాని తర్వాత మాట్లాడుకోండి దానికి ముందు కూడా బుద్ధియోగే నయోగిం అని జ్ఞానయోగేన సాంఖ్యానం బుద్ధియోగేన ఏషాకేభి తే సాంఖ్యే ఏతేకే తాసాంఖ్యే బుద్ధిర్యోగే త్రిమాంశుకును అక్కడ మొదలుపెట్టి బుద్ధియోగము అనే పదము సమాసంగా కానీ విడివిడిగా కానీ ఐదు శ్లోకాలు వరుసగా వస్తుంది ఇది బుద్ధియోగోపనిషత్ అక్కడ స్పష్టంగా చెప్పాడ బుద్ధి జ్ఞాన కర్మ కంటే గొప్పది బుద్ధి అంతరంగం బుద్ధి అంటే జ్ఞానం కర్మ అంటే బహిరంగం చేతులతో కాళ్ళతో చేసి ఇది కర్మ లోపల న్యూరాన్స్ ఫైర్ అయితే వచ్చి ఇది బుద్ధి జ్ఞానము దానికి దీనికి తెలలేదు కాబట్టి అది స్పష్టంగా ఆయన చెప్పాడు కర్మ కంటే బుద్ధి గొప్పది దీంట్లో కంటెస్ట్ చేయాల్సింది ఏం లేదు కర్మ కంటే బుద్ధి ఎప్పుడూ గొప్పది అంటే కర్మవాదులు ఏం చేస్తారంటే వాళ్ళ కర్మకి ఎక్కడ వాల్యూ తగ్గిపోతుందో అని కంటెస్ట్ చేస్తారు ఆ బుద్ధి ఈ నుంచి ఆ పుస్తకం ఈ నుంచి ఆ మూలాగా కర్మ చేయాలంటారు అంటే దాని అర్థం ఏంటి జ్ఞానం కంటే కర్మ గొప్పదని వాళ్ళ యొక్క సిద్ధాంతం తప్పది అది ఎలా కనెక్ట్ అవుతుంది తస్యాశ్చ సన్యాసినైవ అనుష్ఠేయత్వం జ్ఞాననిష్టాయా త్ఞాననిష్టాయా త్ఞాననిష్టాయా సన్యాసి నైవానుష్ఠేయత్వం ఇప్పుడు ఆ జ్ఞాననిష్ట ఉంది ఆ జ్ఞాననిష్ట బుద్ధినిష్ట బుద్ధి కంటే జ్ఞానం కర్మ కంటే జ్ఞానం గొప్పదన్నారు కదా ఆ జ్ఞాననిష్ట ఉండదు ఇప్పుడు ఈ జ్ఞాననిష్టని ఎవడు అభ్యాసం చేయగలడు సన్యాసి మాత్రమే అభ్యాసం చేయగలుగుతాడు సన్యాసం అంటే అది సన్యాస ఇన్ స్పిరిట్ ఏం సన్యాసం చేయాలి కర్తృత్వ భోక్తృత్వములను చాలా ఉన్నాయి సన్యాసం చేయాల్సినవి ఏం చేయమన్నాడు ఒక్కొక్కరు సన్యాస శుద్ధానికి త్యాగం అని అర్థం చెప్తే మీరు ఏమి ఏమి చేయమన్నాడు అంతకుముందు చూశారు కదా సో కర్మ ఫల త్యాగం చేయమన్నాడు కదా కర్మజంబుద్ధియుక్తాహి ఫలం చక్వా మనీషిణ నన్ను ఒక ఆయన అడిగారు ఏంటంటే అసమానం ఫలం త్యాగం చేయమంటారు ఫలం త్యాగం చేయమంటారు ఏంటి ఫలం లేకపోతే కర్మ అలా చేయటం చూడండి అలా మాట్లాడకండి ఫలం త్యాగం చేయమంటారు ఏమిటి అని అలా కంటెస్ట్ చేస్తారు ఏమిటి అసలు మీరు గీత శ్లోకాలు చదివే కంటెస్ట్ చేస్తున్నారా ఎక్కడ గీతలో రోసుకోండి అందుకోండి శ్లోకం అందుకోండి కర్మజం బుద్ధియుక్త హి ఫలం చెక్వా మనిషి నేను కర్మజం ఫలం చెక్వా మధ్యలో బుద్ధియుక్త అని ఉంది కదా అంటే నేను సంస్కృతంలో చదువుకున్నారా లేదా మీరు అసలు సంస్కృతంలో శ్లోకంలో పదాలు ఇటువ ఉంటాయి ఏ విభక్తికి సంబంధించిందో ఆ విభక్తికి పెట్టుకుంటాం బుద్ధియుక్త ప్రథమా బహువచనం ఎక్కడ పెడతారు దాన్ని మనీషిణ దగ్గర పెట్టుకోవాలి కర్మజం ద్వితీయ ఏకవచనం దాన్ని ఎక్కడ పెట్టుకోవాలి ఫలం దగ్గర పెట్టుకోవాలి సో బుద్ధియుక్త మనీషిణ అంటే బుద్ధి జ్ఞానముతో కూడిన విద్వాంసులు కర్మజం ఫలం కర్మ నుండి పుట్టే ఫలమును చెక్వా విడిచిపెట్టి ఇంకెంతకంటే ఏం చెప్పాలండి అపో నన్ను ఇంకోటి చెప్తా తెలుసుకోండి ఏతాన్ అపి చ కర్మాణి సంగం చక్వ ఫలాని చద్దెనిమిదో అధ్యాయంగా ఏత ఈ కర్మలని సంగం చక్వ ఫలాన్ని చ సంఘాన్ని విడిచిపెట్టు అంటే కర్తృత్వాన్ని విడిచిపెట్టు ఫలాన్ని విడిచిపెట్టు అంటే భోక్తృత్వాన్ని విడిచిపెట్టు చెప్పాడా లేదా విడిచిపెట్టు ఫలం చెక్ ఫలత్యాగం చెప్పాడు లేదా మీకు నచ్చిందో నచ్చులరో లేరే సంగతి ముందు చెప్పాడా లేదా చెప్పాడు తర్వాత కర్మం ఏవాధికారిస్తే మా ఫలే ఒక రాచునా అంటే చెప్పినట్టు కాలేదు అంటే అక్కడ ఫలము త్యాగము రెండు మాటలు లేవు ఇక్కడ ఉన్నాయిగా కాబట్టి ఫలత్యాగం చెప్పాడు కర్మ ఫలత్యాగం చెప్పాడు ఇంకా కాబట్టి భోక్తృత్వాన్ని త్యాగం తర్వాత కర్తృత్వ త్యాగం చెప్పాడు బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగంచిప్యత సపాపేన పద్మపత్రమివాంభస అని కర్మాణి బ్రహ్మణ్యాధ కర్మలను పరబ్రహ్మయందుకు సమర్పించి అని కర్తృత్వాన్ని త్యాగం చెప్పాడు కాబట్టి కర్తృత్వభోక్తృత్వ త్యాగమునకే సన్యాసము అంటే సో అదే సన్యాసం ది స్పిరిట్ ఆఫ్ సన్యాస కాబట్టి కర్మయోగానుష్ఠానం జ్ఞానయోగానుష్ఠానం ఎవళ్ళు చేస్తారండి జ్ఞానయోగ సాంఖ్య వివేకాన్ని అభ్యాసం ఎవళ్ళు చేస్తారు కర్తృత్వభోక్తృత్వ త్యాగం చేసినటువంటి సన్యాసికి మాత్రమే ఈ వివేకానుష్ఠానము లేకపోతే సాంఖ్యయోగము జ్ఞానయోగము రెండు ఒకటే దాని యొక్క అభ్యాసం సంభవం అవుతుంది అంతే కదండి ఇప్పుడు ఒకడు ఉంటాడు నేను కర్తనే అనుకుంటాడు వాడికి సాంగ్ వివేకం అభ్యాసం కుదురుతుందా నేను కర్తని నేను దేహము కాదు ఈ రెండు ఏకాలంలో మీరు అభ్యాసం చేయగలరా ఎలా చేస్తారో చేయని చూస్తా నేను కర్తని ఎందువల్ల భోక్తని కనుక ఈ కర్మను నేను ఈ కాబట్టి కర్మను చేసుకుంటాను నేనేమో దేహము కాదు కర్మేంద్రియములు నేను కాదు మనస్సు నేను కాదు ఎలాగండి ఈ రెండింటికి సముచయం వెళ్ళాలండి ఈ నీరును ఈ పాయిలు ఎలా కలుస్తాయండి కలవం కాబట్టి నువ్వు నీ నీ స్టేటస్ ఏమిటో నువ్వు చూసుకో నేను ఇంకా దేహాభిమానం ఉంది నేను కర్తమే అనుకుంటున్నాను అయితే కర్మయోగం చేయి ఫల్యాగం చేసి కర్మానుష్ఠానం చేయి ఆ కర్మయోగం అంటే ఏడు తెలుసుకుని ఆచరించు ఏమండి నేను దేహం ఎందుకు అయ్యానండి అసలు అని అన్నారనుకోండి దా కూర్చో నువ్వు వివేకాన్ని బాగా అభ్యాసం చేసుకోవాలి అని ఆ విధంగా సుస్పష్టమైనటువంటి వివేకాన్ని మనం తెలుసుకోవాలి వివేకం తెలుసుకుంటే ఏమవుతుంది ఆ కర్మ యొక్క రహస్యం మనకి తెలుస్తుంది దాని ఫ దాని ప్రయోజనాన్ని మనం పొందుతాం జ్ఞానం యొక్క తత్వం మనకి తెలుస్తుంది దాన్ని మనం ఆవిష్కారం చేసుకోగలుగుతాం ఆ వివేకాన్ని చెడగొట్టేసి అంతా కలగాపులగం చేసి కిచిడీ చేసి వ్యామిశ్చిరే అనేవాళ్ళు ఉంది వ్యామిశ్చితం అంటే కిచిడీ అని అంటే మమ్మల్ని వంకాయలు కూర ఉండారనుకోండి బీరకాయలు కూర ఉండారనుకోండి ఏ కూరకా కూర ఉండనట్టయి కిచీ అంటే ఏం చేస్తారు మమ్మల్ని కూర ఉండదగ్గన్ని వంకాయలు లేవు కూర ఉండదగ్గల్ని బీరకాయలు లేవు ఇవ్వో రెండో అవ్వ మూడు ఉన్నాయనుకోండి దానికి ఏవో ఇంకో రెండో ఇదో ఒకటే అదొకటి తోటకూర కాడా జత చేసి కిచడి వేసి కూర్చోవచ్చు ఆ కిచిడి ఆరోగ్యానికి మంచిది భోజనానికి బాగుంటుంది అన్నిటికీ బాగుంటుంది కానీ ఆ కిచడీని మీరు కర్మజ్ఞానాల దగ్గర చేయకూడదు అలా చేస్తే కన్ఫ్యూజ్ అయిపోతారు మనిషి టిజి బోయిన దగ్గర పర్వాలేదు కానీ కర్మజ్ఞానాన్ని అలా సపరేట్గా పెట్టుకోవాలి భిన్న పురుషానుష్ఠేయత్వ వచనాత్ భగవ భగవత ఏమేవ అనుమతమితి గమ్యతే కాబట్టి భిన్న పురుషానుష్ఠేయత్వ వచనం కూడా చెప్పాడు అంటే జ్ఞాన యోగం యొక్క అనుష్ఠాతలు వేరే సాంఖ్యులు కర్మయోగానికి అనుష్ఠాతలు వేరే యోగులు కాబట్టి భగవాను అభిమతంలో కిచిడీ లేదు సముచ్చయం లేదు అని మనకి స్పష్టమైంది అని ఇక్కడ అక్షర బ్రాహ్మణం మూడో అధ్యాయ అక్కడ కట్టు బొట్టు జుట్టు మీద మీమాంస పెద్ద మీమాంస ఒక యాభై పేజీల మీమాంస ఉంది ఎంత మీమాంస అంటే ఇప్పుడు అక్కడ ఏమిటంటే జ్ఞానికి కట్టు బొట్టు జుట్టు అవసరమా కాదా తినక పెట్టుకోవాలా అక్కర్లేదా తినక తిలకతో అక్కడ క్వశ్చన్ తర్వాత జ్ఞాని యజ్ఞోపేతం వేసుకోవాలా అక్కర్లేదా తిలకబెట్టుకోవాలా అక్కర్లేదా లేకపోతే లింగము లింగము చిహ్నము గుర్తు ఇది ఇది ఇది మ్యాండేటరీయా కంపల్సరీయా కాదా అని చర్చ చేసి దాని మీద ఎన్ని రకాల అబ్జెక్షన్స్ స్మృతుల నుంచి పండితుల నుంచి కర్మవాదుల నుంచి వచ్చే అవకాశం ఉందో అన్ని అబ్జెక్షన్స్ని పరిగణనలోకి తీసుకుని అన్నిటినీ ఖండించి విద్వాన్ లింగవర్జిత అని ఈ విధంగా కట్టు బొట్టు జుట్టు మాట నువ్వు ఆత్మజ్ఞానం దగ్గర తీసుకురావద్దు అని త్రోచిపించారు చాలా పవర్ఫుల్ ఖండనం చేసి పెట్టారు కాబట్టి కట్టు బొట్టు జుట్టు అని కల్చరల్ థింగ్స్ కట్టుబొట్టు ఏదో ఒక కట్టు ఉంటుంది ఏదో బొట్టు ఉంటుంది ఏదో జుట్టు ఉంటుంది అవి లేకుండా పోదు కానీ ఆత్మజ్ఞానంటే ఇలాగే ఉండాలి అని అలా మాట్లాడకూడదు ఆత్మజ్ఞాని బొట్టు అడ్డంగానే పెట్టుకోవాలి అయితే నిలువుగానే పెట్టుకోవాలి అలా మాట్లాడకూడదు ఆత్మజ్ఞాని పిలక పెట్టుకుని తేరాలి ఇక నాకు సేడా వైదికుడు కర్మకారణం చేసుకునేవాడు గెలబొట్టుకుంటుంది ఈ విధంగా కట్టు బొట్టు జుట్టుకి ఈనాడు ఎంత విలువ వచ్చేసిందంటే ఒక పవిత్రతకి ఈ మూడింటితోటి సంబంధం అలా పెట్టకూడదు ఎప్పుడూ కూడా ఆ మూడు కల్చరల్గా ఉంటాయి ఏదో కట్టుంటుంది ప్యాంటుతో పూజ చేయాలని నేను అన్నా పంచి చేయాలి ఎందుకంటే అది మనకి సంప్రదాయంలో అలా వస్తుంది అదే నా అభిప్రాయం ట్రెడిషన్లో వస్తుంది మన కల్చర్ ప్రకారమే మనం ఉండాలి సో కాబట్టి వాటిని మనం మనం రక్షించుకోవాలి కాపాడుకోవాలి మనం హెయిర్ స్టైల్ మన పద్ధతి ఉంటే మంచిది బొత్తు మనకు అలవాటైన బొత్తు ఉండడం అవసరం కొంత పవిత్రత మనస్సుకి బాగుంటుంది ఓన్లీ టు దట్ ఎక్స్టెంట్ అంతేగాని ఎవరో చొక్కా వేసుకొచ్చేది కదా ఏ వాడిని లోపలికి రాని ఒక చొక్కా వేసుకొస్తున్నాడు వాణ్ణి బయట నిలబెట్టి తీసుకెళ్ళి చొక్కా ఉప్పు ఈ పాత బిల్లీస్ అందరూ చొక్కా ఉప్పుకునే అన సంబంధం ఉందా ఎంత అసహ్యంగా ఉంటుంది ఈ చొక్కాలు ఉప్పును రమ్మంటారే ఎంత చికాక్ గా ఉంటుంది వాళ్ళు చొక్కాలు వేసుకుని వస్తేనే బాగుంటుంది ఎందుకంటే ఏజ్ వచ్చిన తర్వాత ఇంకా చొక్కాలు ఉప్పు రోడ్డు మీద ప్రయాణం చేయడం ప్రారంభిస్తే బాగుండదు చూడ్డానికి అది శోభగా ఉండదు కాబట్టి సో ఈ విధంగా అటువంటి ప్రాధాన్యం ఇంపార్టెంట్ కాదు కనుక అవి ఉంటాయి వాటికి ఉంది ఇలువు వాటికి ఉంటుంది కానీ వాటిని స్వరూపంలో భాగంగా చేయకూడదు ఎనివే అది మంచి శ్లోకం దాన్ని పూర్తి చేశాము దాని తర్వాత శ్లోకానికి వెళ్దాము నర్మ నా మన ఆరంభాత్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే నన్యసనదేవా సిద్ధింసమధిగచ్చతి ఓకే ఇప్పుడు ఆత్మస్వరూపమునందు కర్తృత్వము లేదు భోక్తృత్వము లేదు తర్వాత కర్మ అంటే చలనము నూమెంట్ ఆత్మయందు మూమెంట్ ఉందా చలనం లేదు ఆత్మ లేక బ్రహ్మయందు చలనం ఉండదు సో ఇప్పుడు సినిమా తెర మీద బొమ్మలన్నీ కదులుతున్నాయి లైట్ కదులుతుందా లైట్ కదు సినిమా మీద లైట్ కదలదండి ఎందుకంటే సపోజ్ లైట్ కదిలిందనుకోండి అప్పుడు ఏమవుతుందో తెలిసినా ఆ తెరని మీరు ఆ పక్కకి జరపాల్సి ఉంటుంది అర్థమైందా మీకు లైట్ కదలదు లైట్ స్థిరంగా ఉంటుంది బొమ్మలు కదులుతాయి బొమ్మలు కూడా కదలవు బొమ్మ ఏ అక్కడ బొమ్మలు ఏం కదులుతాయి సపోజ్ సినిమా తెర మీద నేను దృష్టాంతం ఎలా చెప్తూ ఉంటాను సినిమా తెర మీద హెలికాప్టర్ బొమ్మ ఉందనుకోండి అది కదిలించే ఏమవుతుంది అది తెర నుంచి చింపుకుని తెరని చింపుని బయటకు వచ్చేస్తుంది రోడ్డు మీద వచ్చేస్తుంది కదలదు అది అది హెలికాప్టరు ఎక్కడ ఉంటుంది సినిమా తెర అనేది హెలికాప్టర్ పది నిమిషాలు చూపించాడు అనుకోండి నిమిషాలు సినిమా హెలికాప్టర్ సీన్ ఉంటుంది అయితే కారు సీన్ ఉంటుంది కారులో గ్యూయిట్ పడతాడు వీడు పక్కన అమ్మాయి ఉంటుంది వీడు ఇక్కడ ఉంటాడు హీరో హీరోయిన్ కారు నడుపుతూ గ్యూయిట్ పడేస్తాడు ఇప్పుడు ఈ కారు కదులుతున్నట్టు ఉంటుందా నడులుతుందా కదులుతున్నట్టు ఉంటుంది కదిలితే మీరు ఎప్పుడూ అక్కడే చూడడం కుదరదు అలా అలా చూసుకుంటూ సినిమా హాల్ బయటికి రావడం చూడటం కాబట్టి కాదు కూడా కాదవడం లైటు కదలక బొమ్మా కదలక ఇంకేమిటండి కదిలిది ఇట్ ఈజ్ ఏ హ్యూజ్ ట్రిక్ సెన్సస్ మైండ్ కలిపి ఒక ట్రిక్ ప్లే చేస్తాయి ఆ ట్రిక్ ప్లే చేస్తేనే సినిమా చూడడం అనేది సంభవం బుద్ధీని మైండ్ను సెన్సెస్ అంటే కన్ను మనస్సు కలిసి ఇంటే ఆ ట్రిక్ ను అవి ప్లే చేయకపోతే సినిమా ఉండదు ఆ ట్రిక్ తాము సాల్వా ఎడిషన్ ఆ ట్రిక్ కనిపెట్టిన వాడు అంటే ఉందని కనిపెట్టినవాడు ట్రిక్ ని యాడ్సర్చ్ కనిపెట్టినవాడు కాదు ఇటువంటి ట్రిక్ ఒకటి ఇంద్రియాలలో ఉందండు అని కనిపెట్టిన వాడు తాము సాల్వా ఎడిషన్ ఇట్ ఈస్ కాబట్టి ఇట్స్ ఇట్స్ డెడ్లీ కన్నింగ్ డెడ్లీ అండ్ కన్నింగ్ ఇూషన్ దట్ దిస్ వరల్డ్ ఇస్ రియల్ ఎన్నడూ రియల్ కాదు సినిమా ఎంత రియలో ఈ వరల్డ్ అంత రియల్ అది శంకరులకి తెలుసు అంచేతే ఆయన విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతో దర్పణ దృశ్యమాన నగరం ఏంటి ఏంటండి సినిమా కదండి సినిమా అని చెప్పడానికి ఇంక అంతకంటే వేరే పదాలు ఏమున్నాయి దర్పణమే కదండి దర్పణ దృశ్యమాన నగరమే కదండి తెర మీద ఆ దర్పణం ఒకటి ఉంటుంది లెన్స్ ఒకటి ఉంటుంది ఆ లెన్స్ నుంచి కాంతిని అలాగే విస్తారం చేసి ఆ దర్పణం అంటే ఫిలిము ఆ ఫిలిము ఎక్స్పాండ్ అవుతుంది అలాగే ఆ ఫిలిమ్లో నుంచి కాంతి వస్తుంది అది నగరి కనపడుతుంది జీవి ఈ జగత్ అలాంటిది దర్పణ ఆ దర్పణం ఏంటంటే మనస్సే దర్పణం ఆ మనస్సు అనే ఆత్మ చైతన్యం ప్రసరించినప్పుడు ఈ జగత్తు కనపడుతుంది జస్ట్ లైక్ సినిమా ఆయన కాలంలో ఇప్పుడున్నంత సినిమా లేకపోయినా ఆయన సినిమాని భావన చేసి చెప్పారు తర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం కశ్యన్ ఆత్మని మాయయా బహిర్వోద్భూతం బయట ఉన్నట్టుగా చూస్తుంది వీటి లోపలు ఉన్నది బయట ఉన్న ఇట్స్ ఎ ట్రిక్ ప్లేడ్ ఇన్ ది మైండ్ బయటికి సెన్సెస్ అండ్ ది మైండ్ ఇట్స్ ఎ హ్యూజ్ ట్రిక్ అది బహిర్వోద్భుతం ప్రారంభంటే బయటన్నట్టుగా కనపడుతుంది మాయా మాయ అంటే మాయాశక్తి కాదు అజ్ఞానం అవిద్య ఒక ఇంద్రజాలం సో ఎనీవే సో ఆత్మస్వరూపమునందు చలనము లేదు కాబట్టి కర్మకి సంబంధించిన యాస్పెక్ట్స్ ఎన్నో ఉన్నాయో అవి ఏవి ఆత్మయిందు లేవు ఏమిటి కర్మకి సంబంధించిన యాస్పెక్ట్స్ ఏమిటి చలనము కర్త భోక్త ఈ మూడు కూడా ఆత్మయిందు లేవు అంచేతన ఆత్మకి నైష్కర్మ్యం పేరు నిర్గతం కర్మ యస్మాత్వత్ నిష్కర్మ నిష్కర్మణ భావ నైష్కర్మ్యం ఆత్మయందు కర్మకి సంబంధించిన సామగ్రి కర్మ సామగ్రి అంటారు కర్మతో సామగ్రి ఉంటుంది కారకాలు కర్త ఫలము ఇవన్నీ ఉంటాయి అవి ఏవి కూడా ఆత్మయందు లేవు అది కావాలి మనకి నైష్కర్మ్యం ఇప్పుడు ఆ నైష్కర్మ్యాన్ని అశ్ముతే అశ్ను వ్యాప్త అశ్నుతో అంటే ప్రాప్తమవుతాని చెప్తారు పొందును పొందడం అంటే ఇప్పుడు నది సముద్రాన్ని పొందును పొందుక పొందిక నది సముద్రమును పొందును అంటారు నది సముద్రమును పొందును అంటే సముద్రాన్ని చేరుకుంటుంది అని అర్థం ఇప్పుడు నేను సపోజ్ నేను విజయవాడ చేరుకున్నాననుకోండి నేను నేనుగానే ఉంటాను విజయవాడ విజయవాడలాగానే ఉంటుంది నేను విజయవాడ చేరుకున్నా నది సముద్రాన్ని చేరుకుంది అలాగే నాది కాదు నది నదిలాగా ఉండి సముద్రం సముద్రం లాగా ఉంటుందా ఉండదు నది ఏమైపోతుంది విలీనం అయిపోతుంది దేంట్లో విలీనం అయిపోతుంది సముద్రంలో విలీనం అయిపోవడం అంటే ఏమిటి సముద్రము సముద్రం అంటుంది ఇంత సముద్రం ఏమండి నది ఇంత ఈ ఇంత నది వెళ్ళి ఇంత సముద్రంలో విలీనమైపోయిందంటే ఇప్పుడు ఈ నది ఎక్కడుంది నది సముద్రంలో విలీనమైన తర్వాత ఎక్కడుంది సముద్రంలో ఉంది సముద్రంలో ఎక్కడుంది సముద్రం అంతా ఉంది అంటే నది సముద్రమును చేరును అంటే అర్థం ఏంటంటే నది సముద్రములో విలీనమగును అని అర్థం అంటే నది సముద్రమునంతను వ్యాపించును అని అర్థం అశ్విను అంటే వ్యాపించును ధాతువు అర్థం అది అశ్ను వ్యాప్నోతి అశ్నాతి అది వేరు అశనం అశ్నాతి ఇది అశ్ను అశ్నాతి అశ్నిత అశ్నంతి అది వేరు ధాతువు వేరే ఉంది చూద్దాం ఇది మాత్రం అశ్ను అశు అశో ఏదో ఉంది వ్యాప్త అర్థం ధాతువు అది భక్షణే వ్యాప్త వ్యాపించట కాబట్టి వీడు ఈ జీవుడు శివుణ్ణి పొందాడు అంటే అర్థమేమిటి శివుణ్ణి చేయలేడు అంటే శివుడిలో విలీనమయ్యాడు అంటే శివుడిని వ్యాపించాడు అంటే శివుడు సర్వం అండి అంటే వీడిప్పుడు శివుణ్ణి వ్యాపించేటంటే అర్థమేమిటి సర్వమును పొందాడు అని అర్థం సర్వాత్మ భావం అది మోక్షం ఉంటాయి ఇప్పుడు నైష్కర్మ్యం అంటే ఆత్మ బ్రహ్మాత్మ బ్రహ్మయ్యన ఆత్మ బ్రహ్మయ్యన ఆత్మ అంటే దేశకాల వస్తు పరిచ్ఛేదరహితమైన ఆత్మానర్థం అటువంటి నైష్కర్మ్యమును వీడు పురుష మనిషి వ్యక్తి అశ్మితే పొందును చేరును ఎలాగా విలీనముత ద్వారా విలీనముల అంటే ఏమిటి వ్యాపించే ఆ నైష్కర్మ్యాన్ని చేరాలి నైష్కర్మ్యాన్ని అంటే ఎలా చేరాలి అంటే కర్మ సంబంధములేని ఆత్మతత్వాన్ని చేరాలన్నప్పుడు ఇంకా మరి అటువంటిప్పుడు మనకి కర్మ సంబంధం లేదు చేరాల్సింది కర్మ సంబంధములైన ఆత్మతత్వం కనుక ఇంకా మనం ఇప్పుడే కర్మ సంబంధాన్ని మానేద్దాం అని అనుకుంటే చేరలేడు నా కర్మణాం అనారంభాత్ నైష్కర్మ్యం పురుషోష్ణుకే కర్మలు ఇప్పుడే మానేసేద్దాం కర్మణాం అనారంభాత్ కర్మలను ఆరంభమే చేయొద్దు అసలు మొదలెట్టడానికి ముందే మానేసేద్దాం మానేసేస్తే మనం చేరాల్సిన దాంట్లో ఇలాగే కర్మ లేదు కదా అది మనం చేరేసుకుంటాం అని నువ్వు అనుకుంటే పొరపాటు వారికి జ్వరం వచ్చింది వాడు ఏమని మందు వేసుకోక్కర్లేని స్థితి అంటే ఆరోగ్యం అనమాట ఆరోగ్యం అంటే రోగం లేని స్థితి రోగం లేని స్థితి అంటే మందు మెంగక్కర్లేని స్థితి మందు మింగక్కర్లేని స్థితి కావాలి అంటే వాడు ఏం చేయాలి మందు మెంగాలి అంతేగాని మందు చొందాల్సింది మందు మెంగక్కర్లేని స్థితి కాబట్టి ఇప్పుడే మందు మానేస్తాను అంటే ఆ స్థితి చేరుకోడు కృష్ణార్పణం ఆ స్థితి చేరుకోడు కాబట్టి మందు మెంగక్కర్లేని స్థితి చేరుకోవాలంటే ఏం చేయాలి మందు మెంగాలి అంతేగాని మందు మెంగకి చేరుకోవాల్సింది మందు మెంగక్కర్లేని స్థితి కనుక నేను మందు మెంగను అంటే వాడు అది పద్ధతి కాదు అలాగే నా కర్మణం అనారంభాత్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే కర్మలను ఆరంభించకుండుట వలన కర్మణాం అనారంభాత్ పురుష మనిషి నైష్కర్మ్యం నా కర్మ సంబంధం లేని బ్రహ్మాత్మను చేరుకోలేడు నచ్చేవ సిద్ధిం సమతికిచ్చది నేను కర్మల్ని అవతల పారేశాను నాకు ఇంకా కర్మలొద్దు మీరు పొద్దు నుంచి సాయంకాలం దాకా కర్మలేమో మోక్షాన్ని ఇవో మోక్షాన్నివో జ్ఞానం మోక్షం ఇస్తున్నట్టున్నారు పోనీ ఈ కర్మల్ని జ్ఞానాన్ని కలిపి కాళక్షేపం చేద్దామని కలిపి కాపురం చేద్దామని నేను అనుకుంటే కలపడం కుదరదని కూడా అంటున్నారు ఇంకే కర్మలు నాకొద్దు వారికి స్పృతి చెప్పేశాను అని నేను ఆ రకంగా కర్మత్యాగం చేస్తే మీకు ఆ మోక్షము లభించదు అని శ్లోకం అంటే ఈ శ్లోకం ఎవళ్ళని ఉద్దేశించి చెప్పినట్టు సాంఖ్యానాం పరమహంసపుర విరాజకానాం ఉద్దేశించి చెప్పినట్టు అని మీరు దీన్ని దీన్ని డెఫినెట్లీ అర్జునుని వంటి దేహాభిమానం ఉద్దేశించి చెప్పినట్లుగా మనకు స్పష్టమవుతోంది అది అవతారికలో శంకరులు బాగా విస్తారంగా నిరూపిస్తారు అవతారికలు లేకపోతే ఇక్కడ అంతా కూడా చాలా గడబడగా ఉంటుంది ఏ శ్లోకం సరిగ్గా అన్వయించదు తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదంలాగా ఉంటుంది ఏకవాక్యత రాదు అవతారిక ఉండ సో నా కర్మణ మన ఆరంభాత్ ఈ అవతారిక రేపు క్లాస్లో నెక్స్ట్ క్లాస్లో చెప్తాను సో కర్మలని చె చేయడం మొదలెట్టకుండగా కర్మయోగానుష్ఠానాన్ని స్వీకరించకుండా పట్టుకోకుండా మీరు జ్ఞానయోగంలోకి వెళ్ళలేరు ఇంకో దృష్టాంతం చెప్తా ఒక కోడలో కొత్తగా కాపురానికి వచ్చింది వస్తే అత్తగారు చెప్పారు చూడమ్మా పొద్దున్నే లేచి పొయ్యి వెలిగించు పొయ్యి పొయ్యిలో కట్టెల పొయ్యి అనమాట పొయ్యి వెలిగించు పొయ్యి వెలిగించి దాని మీదేమో ఎసరు పెట్టు ఎసర పెట్టి ఎసరు బాగా పొంగిన తర్వాత దాంట్లో కరిగిన బియ్యం పోయే కరిగిన బియ్యం పోసి అది ఉడికిన తర్వాత ఆ మెచ్చుకు ఒకసారి పట్టుకు చూసి ఉడికిన తర్వాత వాటి చేసి పక్కన పెట్టాయి ఆ తర్వాత కూర పప్పు కూడా వండేసాయి అదే పొయ్యి మీద వండడం అయిపోయిన తర్వాత ఆ పొయ్యిలో ఉండే కట్టెలను ఎత్తులు తీసి నీళ్లతోటి ఆర్పేసి ఆర్పేసి ఎండలో పారేస్తే మళ్ళీ మొన్నడుకు ఉపయోగపడతాయి కట్టెలు హాఫ్ బంట్ కట్టెలు ఆ బొగ్గులను కూడా చల్ల నీళ్లు జల్లేసి బొగ్గులో ఉన్న ఆ పొయ్యిలో ఉన్న బొగ్గులన్నీ తీసి నీళ్లు జల్లేసి అచ్చబెడితే అవి ఎండలో రుట్టుకుంటే మొన్నడు కాఫీ పెట్టుకునేందుకు ఉపయోగపడతాయి ఆ తర్వాత ఇంక పొయ్యిలో బూడి తింటుంది ఆ బూడిది ఎలా చెబిడితే ఎవడైనా తొప్పుతారు తర్వాత ఇటువంటి గాలికి చెదిరితే వస్త్రాలు అవి దెబ్బతింటాయి కాబట్టి నీళ్లు పోసే ఆర్కేసి అని చెప్పింది ఆవిడ చెప్పేది కోడలుంది నీళ్లు పోసే ఆర్కేసి మహాభాగ్యానికి వెలిగించడం ఎందుకు అని అడిగింది ఇది నకర్మణా మనారంభాన్ని నైష్కర్మ్యం పురుషోష్ణితే చేరుకోవాల్సింది నైష్కర్మ్యమే కనుక ఇప్పటి నుంచి కర్మలు ఇప్పుడే మానేసిస్తే పోలేదా అంటే కుదరదు ఒంటంతా అయిపోయిన తర్వాత వారిపోయితే ఉన్నారు కానీ అసలు వంటనే మొదలు పెట్టకపోతే భోజనం ఉండదు ఏమి ఉండదు కాబట్టి కర్మయోగానుష్ఠానం చేసుకోవాలి కర్మయోగాన్ని అనుష్ఠించాలి క్రమంగా అనుష్ఠిస్తూ అనుష్ఠిస్తూ భోక్తి ఏమండి మీరు ఆలోచించండి కర్మనే అనుష్ఠిస్తూ భోక్తృత్వం వదిలిపెట్టడమా అసలు కర్మల్ని వదిలిపెట్టి భోక్తృత్వం వదిలిపెట్టడమా కర్మల్నే వీదిలిపెట్టి భోక్తృత్వం వదిలిపెట్టడం అనేది ఉండదు కర్మ ఉంటే భోతృత్వం ఉంటుంది దాన్ని వీలు పెట్టడం అని ఉంటుంది అప్పుడు వీడు ఎదుగుతాడు మానసికమైన సంస్కారం ఎదుగుతాడు డబ్బు ఉంటే డబ్బును చేస్తే ఆ దాన వస్తుంది కానీ డబ్బే లేకపోతే దానమూ లేదు వేన లేదు కాబట్టి కర్మలని చేస్తున్నప్పుడు భోక్తృత్వాన్ని విడిచిపెట్టాలి ఫలత్యాగం చేయాలి కర్మ లేకుండా ఫలత్యాగం ఏం చేస్తాడు ఫలత్యాగం చేస్తే రాగని తగ్గిపోతుంది రాడి ద్వేషాలు తగ్గిపోతుంది కర్మని చేస్తుండగా కర్తృత్వ త్యాగం చేయాలి చేస్తే అహంకారం పోతుంది అవుతారు సో ఇటు ఫలత్యాగం చేత రాగద్వేషాలు తొలగిపోయి కర్తృత్వాన్ని నిరాకరించడం చేత అహంకారం తొలగిపోతే వాడికి మీరు తత్వవశీయం చెప్పండి తక్కువని అర్థం చేసుకుంటారు అప్పుడు నైష్కర్మ్య ఆత్మనిష్ఠుడైపోతాడు జీవన్ముక్తుడైపోతాడు అది పద్ధతి కాబట్టి కాబట్టి మోక్షాన్ని చేరాలి అంటే జీవన్ముక్తిని చేరుకోవాలి అంటే ఎక్కడ ప్రారంభిస్తారు కర్మతో ప్రారంభిస్తారు కర్మ కర్మఫల త్యాగము కర్తృత్వ త్యాగము ఆత్మనైష్కర్మము అని జ్ఞానము అలా వెళ్తుంది కాబట్టి కర్మయోగంతో ఆరంభమవుతుంది కనుక జ్ఞానం గొప్పదన్నం కదా నువ్వు ఇప్పుడు హృషికేశ సన్యాసం తీసుకోవడం కాదురా నువ్వు నీ కర్మానుష్ఠానం నువ్వు చేసుకో అని చెప్తున్నారు మరి నా కర్మ ఏమిటి తీసుకోమని నీ కర్మ ఏమిటో ఒకళ్ళకి కర్మ వంట చేయటం ధర్మం అవుతుంది చక్కగా ఆ కర్మం చేసుకుంటాం ఇంకొకళ్ళకి ఆఫీస్కి ఉద్యోగం చేయడం ధర్మం అవుతుంది అది చేసుకోవటం ఇంకోడికి పాఠం చెప్పడం కర్మం అవుతుంది అది చేసుకోవటం ఇంకొకటికి యుద్ధం చేయడం కర్మం అవుతుంది అది చేస్తా నేను యుద్ధంలో రక్తపాతం ఉందంటే యుద్ధంలో రక్తపాతం మీరు పెట్టలేదు యుద్ధంగా అనే కర్మను మీరు సృష్టించలేదు నేను సృష్టించలేదు అది ఉంది అక్కడ మనం వెళ్ళి దాంట్లో పడ్డాము చేయటమే ఇష్టం లేకపోతే వదిలిపెట్టి దక్కరవచ్చు కానీ తీరా మొదలొట్టిన తర్వాత వదిలిపెట్టడానికి వీరి కాబట్టి ఆ విధంగా అర్జునుడు యుద్ధాన్ని చేయాల్సి ఉంటుంది ఎనీవే దట్ ఈస్ కాంటెక్చువల్ దట్ ఈజ్ నాట్ ది పాయింట్ ది పాయింట్ ఈజ్ కర్మలను ఆరంభించి క్రమంగా మనిషి ఎదగాలి అని కర్మయోగంలో ప్రవేశిస్తున్నాడు ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవిష్యం శాంతిశాంతిశాంతి హరి ఓం శ్రీ గురుభ్యో నమరి ఓం తత్సత్ శ్రీకృష్ణాత్మనమస్